బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు చేస్తూ క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో మీటింగ్ ప్రారంభించుకున్నాము మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు శ్రవణ్ బ్రదర్ పాట పాడతారు ప్రైజ్ లాడన్నా పరిశుద్ధ పరమతండి మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువ అయినా సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు ప్రభువ నా తండ్రి మీరంతా ప్రభు వీళ్ళంతా మేమంతా ప్రభువ సమకూడి నేను స్తుంచి గణపరచుటకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను మహిమపరచుటకి ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాము ఆయన ప్రభువ నా తండ్రి పాటల ధర మహిమ పొందండి వాక్యం మాట్లాడండి ప్రభువ మీ అందరూ మా జీవితాలు కట్టుకొని మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెను ప్రజలసి వందనాలు ప్రేస్లా లా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము ప్రాణ ారము నునా జీవాధారము నితో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూవుల కుసుమం నువేనా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను ప్రతుకలేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే జీవితము చెదరిన నా బ్రతుకే నువ్వెతికే నీ తోడు కోసం నువేనా నా నువేనా నువ్వే నువేనా జీవాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరాకాలము నీతో నేను జీవిస్తానే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే కాలము లోకంలో నేను ఎన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము లోకంలో నేను ఎన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత నీ చేతితో మలచి నను విరచి సరి చేయున్నదా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత నీ చేతితో మలచి నన్ను విరచి సరి చే నాద నువ్వే నా ప్రాణారము నువేనా జీవా దారము నువేనా ప్రాణారము ఓ నువేనా జీవా దారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూవుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూవుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను థ్యాంక్ యూ ఫ్రైజ్లాంక్ యూ బ్రదర్ ఫ్రైజ్లాదు హృదయపు ద్వారము తెరచేదను నాదు హృదయపు ద్వారము చేసు పాప పురోగి నీ వేగతి ఏసు పాప పురోగి నీ వేగతి నాదురుదయపు ద్వారము తెరచేదను నాదురుదయపు ద్వారము తేరచేదను ఏ పాప పురోగి నీ వేగతి ఏసు పాప పురోగి నీ వేగతి చాచిన వారిని లెపితి ఏసు చాచిన వారిని లేపతివే మరి కాలను ఈచ్ఛితి ఏసు చాచిన వారిని లేపతివే మరి కాలను ఈచ్చితివే నేను పాపి నిరోగిణి నీ వితి నేను పాపి నిరోగిని నీ విగతి నాకు దీక్కి కలేది కవేరెక్కడం నాకు దీక్కి కలేది కవేరెక్కడం నా దురుదయపు ద్వారము తెరచేదను నా దురుదయపు ద్వారము తెరచేదను ఎసు పాపపు రోగికి నీ पाप पुरोगी की नी वे प्रभु कुुन प्रेमत मू ప్రభు కుష్టను ప్రేమతో ముట్టితీవి మరి దుష్టుుల చంతను చేరితీ ప్రభు కుష్టును ప్రేమతో ముట్టి మరి దుష్టుల చంతను చేరితీవి నాదు పాపపు కుష్టను పారద్రోలి నాదు పాపు కుష్టూను పారద్రోలి పరిశు తనియు ముని వేగతి పరిశుద్ధతనియు ముని వేగతి నాదుదయపు ద్వార ముదను నాదుదయపు ద్వార ముదను ఏసు పాప పురోగి నిగతి ఏసు పాప పురోగి నిగతి यूर कुमार कुमार ले मरी मृतर ब्रतिक या कुमारे ले मरी मृतर ब्रति का శరణు ప్రభు నేను చాచిన పాపిని శరను ప్రభు నాకు వేరొక మార్గము లేది కను నాకు వేరొక మార్గము లేది కను నా దురుదయపు ద్వారము తెరచేదను నా ద్వారము తెరచేదను ఎసు పాపపు రోగికి నీ విగతి పాపపురోగికి నీ విగతి ప్రభు మార్గము ప్రాకన కూర్చొని ప్రభు మార్గము కన కూర్చొనినా ఆ అందుని ధ్వనిని వింటివిగా ప్రభు మార్గము ప్రాకన కూర్చొనినా ఆ అందుని ధ్వనిని వింటివిగా నేను పాపిని అందుని ఏసు ప్రభు నేను పాపిని అందుని ఏసు ప్రభు నన్ను దాటకు దీక్కి కలే ప్రభు నన్ను దాటకు దీకి కలేదు ప్రభు దురుదయపు ద్వారము తెరచేదను నాదుదయపు ద్వారము తెరచేదను ఏసు పాప పురోగి నీ బెగతి ఏసు పాప ద్వారము తెరచేదను నాదురుదయపు ద్వారము తెరచేదను ఏసు పాపపు రోగికి వాక్యం ద్వారా మీరు మాట్లాడండిశుద్ధ ఆత్మ సహనం చేయండి మా స్వద్ధి తొలగించండి నా దివానికి శుతం యశ్వ్రభ వాక్యం అనేది ధ్యానం చేస్తున్న ఆత్మ సహనం నా దివాటక తొలగించి నా దివా మీరే నడిపించమని మీరు మాట్లాడమనిస్తున్నాడుతో మీన్ ఇక్కడ ఇరిమియా గ్రంథం చూసాం ఇరిమియా సెవెంటీన్ చూసాం నడుము కట్టుకొని ఇక్కడ చూస్తే ఇరిమియాతో మాట్లాడుతున్నాడు మన సంగతి ఇరిమియా ఏర్పరిచిన వ్యక్తి ఇర్మియా మళ్ళా ఇక్కడ చూస్తే ఇరిమియాకు ఏమంటాడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు నడుము కట్టి ఏమంటాడు ఇక్కడ చూస్తే మనం ఎఫీసీ రవ్యూ ఉంటుంది చూస్తాం కదా సత్య గట్టి సిద్ధమైన మనుషులు అడిగి ఇక్కడికి కాబట్టి నడుము కట్టి ఇంకేమంటాడు నిల్వబడి నిల్వబడాలా ఏ శుబ్రహ్మ ఎప్పుడు చెప్తామని నిలవబడి అంటే నిలబడాలా అలాగా నువ్వు ఎప్పుడు భయం రావచ్చు ఇక్కడ చూస్తే భయం వచ్చి బాలుని బాలుని అడకరు అనకూడదు నువ్వు హిర్మియా నువ్వు బాలుని అడకొద్దు నేను నీకు తోడుంటా నోరుకు నువ్వు ఏం చెప్పాలా అది అంటే ఇర్మ్యా చెప్తున్న బాలును బాలు చెప్పదు చూస్తే ఆయన ఎసిటీ వ్యక్తికు ఆయన ఏర్పరచుకున్నానుక ఆయన ఆకర్షించగా నడిపిస్తే ఆయన నడిపిస్తాడు సమస్తం కనుక మన ఆయన వాక్యంకు విజేత చూపించాలా వాక్యంకు లోబడాలా ఆయన చెప్పినట్టు మనం వింటే దేవుడు మనని వెళ్తాడు కాబట్టి నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినది అంత అనలిగా నేను నీకు ఆజ్ఞాపంతిస్తున్నాను అన్ని అనలిగా ఏమేమి ఆగ్ఞాయిస్తున్నాం అన్ని చెప్పాలా మన బైబుల్ అనేక ఆజ్ఞాను మనం చుంతను మన ఇంటి అనేక ఆజ్ఞలు ఇంటిలో ప్రవచన వరం ఇంటి కానీ విజేత చూపిస్తున్నామా కొన్ని విషయంలో తప్పిపోతున్నాం మనం కానీ ఇర్మియా ఒకసారి ఇన్నటప్పుడు తప్పిపోలే పౌరు చేసే వెలిగి చేసినడు ఆయన తప్పిపోలే కానీ వెనక్కి సార్ మనం ఆజ్ఞానం తప్పిపోతున్నాం చిన్న చిన్న విషయంలో ఇది మనకు ఈ వాక్యం మనకు సరి వాక్యమే సరి కనుక నేను చెప్పింది మీ అనేకలో వారికి ప్రకటన చేయము అలా వారికి ప్రకటన చేయను నేను చెప్పిన ప్రతి వాజ్ఞలను ప్రకటన చేయాలా ఎందుకంటే నువ్వు తల్లిదండ్రుల నుంచి నిన్ను బయలుదకలను ప్రతీక్షించభిషేకించినా నేను నా పని నిమిత్తం నా చిత్త నిమిత్తం ఈరోజు నువ్వు నిలబడాల నేనేం చెప్పింది అని ప్రకటించారా అని నేను నేనేం చెప్తా అది ప్రకటించారా ఏమంటాడు భయపడకుము భయపడకుము ఏమంటాడు భయపడద్దు మనం చూస్తాం కదా మన మూసయ సేకుడు యోషివాగవి చెప్తాడు ఏ నెరుణ్ణి ముఖం చూసి నువ్వు భయపడొద్దు ఎప్పుడు పరిశుద్ధాత్మ మనం ఉంటే వాక్యం మనకు నిండుకుంటే మనం భయపడం పరిశుధాత్మ ని ఉండి వాక్యం సంపూర్ణంగా నానబడితే మనం భయపడమని దేన్ని ఇస్తే భయపడం మనం భయపడకము లేదా భయపడకు నేను వారి ఎదుట బాధ్య నీకు భయము పుట్టించును అంటే నువ్వు భయపడితే వాళ్ళని చూస్తే నీళ్ళు వాదేత నేను భయపట్టించను అంటే వాళ్ళకు నీ మీద లేపుతా అంటాడు వాళ్ళ మీద నీ మీద నువ్వు వాళ్ళకు చేసి భయపడితే నా మాటకు విజేత చూపుకొని వాళ్ళ వాళ్ళ వాళ్ళకు లేపుతా అంటాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు లేపుతా అంటాడు వాళ్ళకు భయపట్టే వాళ్ళకు లేపితే నువ్వు నీకు చేస్తా ఉంటాడు నువ్వు భయపడద్దు అయితే ఏమంటాడు ఇక్కడ యువత రాజుల యుద్ధకు గాని యువత రాజరీజ గాని ప్రధానుల యొద్కు గాని ప్రధాన యుద్ధ కానీ యాజకుల యొద్కు గాని జాతి రైతు కానీ నివాసుల యుద్ధకు గాని దేశం కానీ ఈ దేశం అంతటిలో ఈ దేశం అంతలో నీవెక్కడికి పోయినను అలా ఇప్పుడు చూడండి ఏమంటుడు ఇర్మాకు చెప్తున్నాడు ను ఎక్కడికి పోయినాను ఎంత జగల ఎక్కడెక్కడ చెప్పిన కదా అన్ని జగల పోయినా గాను ఎట్లా ఉంటా అంటుడు ఒక పాకారం గల నేను ఉంటాను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇనుప ఇత్తడి గోడలు ఇంతటి గోడంగాను ఉండినట్టు ఈ దినమా ఈ దినమున ఈ దినమున ఇదే దినమున నిన్ను నియమించి ఉన్నాను అలా చూడండి మన మన ప్రభు చెప్తున్నాడు నువ్వు ఎట్లా ఉంటావు ఇట్లా ఉంటావు నువ్వు భయపడద్దు అంటే అక్కడ చూస్తే ఇర్మేషత్తి ఇంతమంది చెప్పాలని నేను భయపడుతున్నాను మనం చూస్తే మోసేపి చూసేమన్నా నత్తి వాడంగా ఏమన్నాడు పక్కం అంటే ఇంత ముందు చెప్పాలా అని భయం మన భయం అంటే ఏంటి అది సరికైంది భయం కానీ దేవుడు బలపరిచిన దేవుడు బలమంతుడు మనం భయపడొద్దని ఈ వాక్యం తెలుస్తుంది ఈ దినం నీకు నియమించిన నిర్మ అయితే కానీ అయినా ఇక్కడ వారు నీతో యుద్ధము చేతు గాని వారు నీతో యుద్ధం చేస్తారు ఇంత ఉంటానగా వాళ్ళ నీతో యుద్ధం చేస్తాను నీతోని నిర్మయా ముందుగానే చెప్పిస్తున్నాడు దేవుడు ముందర నువ్వు పోయిగా ప్రకటిస్తే ఏమేమి జరుగుతుంది చెప్తున్నారు వారు ఇన్ని పేరు యుద్ధం చేస్తారు వాళ్ళు నిన్ను విడిపించటకు నిన్ను విడిపించకు నేను నీకు తోడై ఉన్నందున నీకు తోడై ఉందిన వారు నీ పైని పొందజాలరు అలా వారు నీ పేరు విజయం పొందజాలడు అలాహో వాక్ వాకు అంటే దేవుని ఒక మాట ప్రామిస్ అక్కడ ఇక్కడ ఇరిమ్యాతో చెప్తున్నాడు ఇర్మ్యా ఈ దినం నీకు నిర్మించిన నా పని నిమిత్తం నీకు నియమించినా నువ్వు భయపడవు ఇట్లా ఉంటావు యుద్ధం చేసినా కానీ నేను నిలిపిస్తాను నిన్ను మళ్ళీ తీసుకున్న స్థానని చెప్తున్నాడు ఇది జరుగుతుంది అని అయితే ఇక్కడ చూస్తాం మనకువి కొన్ని భయం వస్తూనే ఉంటది కానీ మనం దేవుని ఆత్మ వచ్చి ఏం చేస్తే బలపడుతుంది మనకు దేవుని ఆత్మ ఎప్పుడు పొందుకుంటానో మనం నిలబడేది దేవుని ఆత్మ నిలబడుతుంది నిలబడి అది ప్రకటన చేస్తుంది కనుక ఇక్కడ చూస్తాం మనం ఏం చూస్తాం భయం అక్కడ దేవుని మాట ఈనకుంటే మనకి ఏం జరుగుతుంది మనం చూద్దాం ఇక్కడ యోనా గంధం చూసాం మనం ఎన్నో అధ్యాయం యోనా ఫస్ట్ చాప్టర్ ఇక్కడ చూస్తాం ఫస్ట్ నుంచి సిక్స్ వర్క్ వాకుమారుడైన కుమారుడైనా యోనాకు ప్రత్యక్షమై అలా ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే హిర్మినాకు ప్రత్యక్షమై ఇక్కడ యోనకు ప్రత్యక్షమై అంటే జనం మీద ఎట్లా తప్పమన్నా కలిగి ఉన్నాడో అని ఇక్కడ వాక్యం మరొక చూపిస్తుంది జన జనాల మీద ఆయన పుట్టించిన ఎట్లా ప్రేమ ఆయన అల్లాడుతుందో ఎట్లా మనసు ఉన్నదో దేవుని ఒక మనసుకొని మనకు వాక్యంలో కనబడుతుంది అయితే అమితభా ప్ర వాకు ఇలాగూ సెలవిచ్చను ఇప్పుడు ఇలాగే సెలవిచ్చను నినేవా పట్టణస్తుల దోషము నివే పట్టణ దోషములు నా దృష్టికి ఘోరమయ్యను గనుక అలా చూడండి ఆయన అనుమంతుడు ప్రజలు చేసే దుస్తికి ఘోరం ఏముంది ఏ పాపం ఉంది తన ప్రవర్తకు బయలుపడుతున్నాడు తన ప్రవర్తకు ఏం జరిగింది అది బయలుపడుతున్నాడు యోనకు బయలుపడుతున్నాడు అది ఘోరం అయినంటే ఆ పాపం పండింది అది ఘోరం అంటే ఎక్కువగా ఎక్కువగా ఇప్పుడు నువ్వు లేవు నీవు లేచి ఇప్పుడు లేచివా మహాపట్టణమునకు పోయి నిన్నే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అలా ఒక అవకాశం ఇస్తున్నాను ఇప్పుడు నువ్వు పోయి ప్రకటించాలా నువ్వు ప్రకటిస్తే ఆ ప్రజలు మన పశ్చాత్తాపర్త నేను చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ యోన దుర్గతి వస్తుంది వాళ్ళ మీద ఉగ్రత వస్తుంది పోయి యోన నువ్వు ప్రకటించాలా మనకి మనం ఈ లోకంలో వచ్చిన దేవుని ఒక స్వార్థ అయ్యో ప్రకటించే నాకు శ్రమ పౌలు భక్తులకు ఈ వాక్యం ఆయన లేఖ ఉన్న ప్రవణు అయ్యో స్వార్థ చెప్పిన నాకు శ్రమ అంటాడు పావులు అయితే ఇక్కడ ఏమంటాడు ఈ దేవుడు యోనాతు మాట్లాడుతున్నాడు అక్కడ చూద్దాం మనం అయితే అయితే యుహోవాస్ సన్నిధిలో నుండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు లేసి నిలబడ్డాడు యోనా లేచి ఇప్పుడు నిలబడ్డాడు యోహన్ నుంచి తర్శీ పట్టణకు పారిపోవాలనని ఇక్కడ తర్సి పట్నం పారిపోవాలని యోన యొప్పేకు పోయి అనౌలియా ఇక్కడ ఎఫకు పోయి తర్శువునకు పోవు ఒక ఓడను చూచి పోయే ఒక దేవు చెప్పింది ఎక్కడ ఆయన తన సొంత ప్రయాణమునకు కేవు ఇచ్చివా సన్నిధిలో నిలవలేక నిలవక నిలవలేక యహోవ సన్నిధిలో నిల్వక నిల్వక ఓడవారితో కూడి ఓడవరకు కూడి తర్శీసునకు పోగుటకు తర్శిని పోగునుకు ఓడ ఎక్కెను ప్రభు చెప్పేది ఏంటి నిన్నే పట్టుబోడు కళ్ళబోతున్నాడు తరసిక్కుపోతుంది యూనా అయితే యహోవా అయితే యహోవా సముద్రము మీద చూడు చూడండి ఏం చేస్తున్నా సముద్రము ఖాళీ అనే మాట ధర సముద్రని లేపినటి పుట్టింపగా పెద్ద గాలి పుట్టింపు సముద్రం ఇంకా గాలి రెండు ఏం చూస్తా లేచి అక్కడ చూస్తే కూడలో సముద్రమందు గొప్ప తుఫాను రేగి గొప్ప తుఫాను రేగి దేవుడు రేగినడు దేవుడు ఏం చేసినాడు సముద్ర తుఫాన్ రేగించి రేగులకే చేసినాడు ఓడా బద్దలైపోవు గతి వచ్చాను అలా ఓడా బద్దలుగా గతి వచ్చాను అంటే బద్దలు వచ్చి అప్పుడు అతి గతి ఇప్పుడు కాబట్టి నావికులు భయపడి కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి అలా అర్జున ప్రతి జాతి వాళ్ళు ఏం చేసినట్ట వాళ్ళ వాళ్ళ దేవతలు ఉంటారు కదా వాళ్ళు ఏం చేసిన ప్రార్థన చేసి ఆరంభం చేసింది కానీ ఈ నాయకుడు మన ఉన్న నాయకుడు ఏమి వాళ్ళ తెలియదు నిజమైన దేవుడు అని తెలియదు తన ప్రాణం దక్కించుకోవాలంటే ఏం చేసినట తన ప్రాణం దక్కించుకోవాలి ఏం చేయాలి ప్రాణం దక్కించాలంటే ఏం చేసినట్ట ప్రతి ఉన్న ప్రతి ఒక్క కొలుపులు ప్రతి ఒక్క దేవతను ఏం చేస్తున్న ప్రార్థన చేస్తున్నట్టడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి చూడండి అందు సరుకులో ఉంది పారేసిందంట నీళ్ళ నిండిపోతుంది పారేసినట్ట అక్కడ అప్పటికి యోన అప్పటికీ యోన ఓడ దిగువ భాగమునకు పోయి ఓడా దిగం భాగం పోయి వండుకొని గాడ నిద్రపోయి ఉండేను అలా గాఢ నిద్రపోయిన ఉండేను అంటే గాఢ నిద్ర ఏం చేస్తు పోయినను దేవుని సన్నిధి పోతే ఏమవుతుందంట నిల్వడ నిలిచినడు మంచి పోయి ఏం చేసిన వల్ల గాడ నిద్రపోయి ఉండు అయితే అక్కడ చూద్దాం అక్కడ అప్పుడు ఓడ నాయకుడు అతని యొక్కకు వచ్చి అప్పుడు ఓడ నాయకుడు ఆయన దగ్గర వచ్చి ఓ ఈ వచ్చినది చూడండి ఓ ఓ మన ఏమైనా చెప్పచ్చు కదా మంచి మాట చెప్పవచ్చు కదా అక్కడ ఈవనకు ఓ బంధుడా ఓ స్నేహితురా లేచి ప్రార్థించి అంటే వాళ్ళ నోటి నుంచి ఏం మాట వస్తుంది ఆ నోటి నుంచి ఏం మాట వస్తుంది దేవుడే వాళ్ళకు వాళ్ళతో పలుతున్నాడు నాయకుడి నుంచి స్నేహితురాలు వేసి నువ్వు చేయి బంధుడాలు వేసి చేయి కాకుండా ఓ నిద్రపోతా అని దేవుడు వాళ్ళకి పలికి ఎందుకంటే దేవునికి అజీత విజయ తిరుగుబాటు చేస్తే మనుషుల ధర బీజి మళ్ళీ దేవుడు మనుషులు ధర పడుతు అది మనుషుల ఈ వాక్యం గ్రహించాలా నేను దేవుని వాక్యం విరేది దేవుని వాక్యంలో ఉన్నానా అది నువ్వు గ్రహించాలా లేదు వాక్యం అంటే నువ్వు గ్రహించలేకే నువ్వు మోసం పోయి ఛాన్సెస్ లేచిని దేవుణ్ణి ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు లేచి నీ దేవుణ్ణిపోతా చూడండి వీళ్ళ భయం భక్తి ఉంది వీళ్ళకి మంచి భక్తి ఉంది ఏదో దేవుడు ఉండని ప్రేజ్ ఈ ఓడ నాయకుడు అంటాడు ఏదో దేవుడు మా దేవుడు కాపాడుతున్నారు భక్తి మంచి ఉంది కానీ శక్తి లేదు వీళ్ళలో కానీ ఏమంటుడు వచ్చి చాలా నీ దేవుడేమో లేచి మన మీద కనకరిస్తానేమో ఆ దేవుడు అని యోనకు పోయి అక్కడ ఏమంటాడు నీ దేవుని ప్రాణం ఏమో నీ దేవుని మా మీద కనికరిస్తాను మా ప్రాణం దక్కిస్తామో అని యోనాకుపై ఆ ఊర నాయకుడు చెప్తుండడ అంతలో ఓడవారు అంతలో ఓడవాళ్ళు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలియటకై ఎవరికైనా ఇంత కీడు అని తెలిచిన మనము వేతుము రండని మనం చీత రమ్మనని ఒకరితో ఒకరు చెప్పుకొని ఒకరి ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చను. అలా చీటి యోనా మీదికి వచ్చను. అప్పుడు యోనా చెప్తుండ్రు చూడము అప్పుడు కాబట్టి వారు కాబట్టి వారు అతనిని చూచి అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను అతను చెప్తున్నాడు ఎవరు బట్టి ఈ కీడు మాకు సమీపించిందో యోనా యోన నిలబడను నీ వ్యాపారం ఏమిటో నీ వ్యాపారం ఇప్పుడు అడుగుతున్నా మర్యాద నుంచి నీవెక్కడి నుండి వచ్చి తీవో ఎక్కడి నుంచి వచ్చితున్నావు నీ దేశమేదో నీ జనమేదో నీ దేశం నీ జన్మ నీ పేరు చుట్టి వచ్చింది ఇప్పుడు మాకును ను చెప్పము చుట్టి నీ పేరు ఈ సంగతి మాకు తెలియజేయమనగా ఈ సంగతును మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా నేను వారితో ఇట్లా నేను నేను హెబ్రియుడను నేను హెబ్రియుడు సముద్రముకును భూమికి సృష్టికర్తాయి ఇప్పుడు జీవుడు చెప్పింది నోటి మీకు సముద్రకు భూమికు సుస్థికర్తను ఆకాశం అందు దేవుడై ఉన్న యహోవై అందు ఆకాశం యహోవనందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అనలి నేను భయభక్తి గలవాడున్నారా అని చెప్తున్నాను భయభక్తి గల భయభక్తి గలవాడున్నారని చెప్తున్నాడు యోన మన యోన చరిత్ర చూస్తే చూస్తే మనం ఏం చేస్తున్నాడు యోన మన ప్రభుకు నీడకు సాధించునకు ఏమొచ్చింది అకర్షణ చెప్పంటే మనకి ఎందుకు అవిచ్యత చూపిస్తే మనం అవుతుందండి దేవుడు మనుషుని మీ రేపుతాడు మన మీద అప్పుడు గుర్తుపట్టారా అనేది ఎక్కడన్నా నేను దేవుని వాక్యాలను తప్పు చేస్తున్నానా ఏంది మనం తెలుసుకోవాలా అలా మనుషులు రెండు దిగా ఈ మనం తెలుసుకోవాలా ఎట్లా తెలుసుకోవాలా మతె సు వార్త ఇక్కడ ఎన్నో అధ్యాయం మత్ సుమారు ఐదు పది పదకొండు ఒకటారు నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు అలా నువ్వు నీతి నీతి ప్రకటించడానికి హింసలు నీకు పండ్లోకి నుంచి ధన్యత వస్తుంది పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము వాళ్ళది నా నిమిత్తము నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఎవరి నీతి నిమిత్తం ఏం చేస్తారో జనులు నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఈ ధన్యులు ఈ దేనికోసం వస్తుందో అబద్ధం చెడ్డ మాటలు నీతి విషయంలో మీ ధన్యత పల్లక ధన్యత వస్తుంది కానీ దేవుని అభి అభిజేతి వస్తుంది నువ్వు ఎట్లా గుర్తుపెట్టాలా దేవుని వాక్యంధారను పరచించి గుర్తుపట్టగలను కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నావు అని చెప్తే నీ మోసపోయే ఛాన్సెస్ ఉంటది అయితే అవద్దన మాటలు చెప్పినప్పుడు మీ ఫలం సంతోషించి ఆనందించుడి అప్పుడు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలము అధికమగును అలాగే నీతి కోసం నువ్వు ప్రయాస ఫలం పలోకము అధిక అవుతుంది ఈ కొండ తన శిష్యులకు చెప్తున్నాడు నీ కొండ మీద శిష్యులు వాళ్ళకి చెప్తున్నాడు జరిగే విషయాలు చెప్తున్నాడు కొండ మీద మన ప్రభు ఏం చేస్తున్నావు అందరూ కూర్చోబెట్టి శిష్యులకు చెప్తున్నాడు అయితే ఏమంటాడు ఇలాగున వారు ఇలాగిన వారు మీకు పూర్వ ప్రవక్తలను హింసించరి అలా ఏమంటుడు శిష్యులు చెప్తున్నాడు పూర్వందు ప్రవర్తలకు హింసించింది హింసించింది నీతి కోసం ప్రయాసం వాళ్ళు హింసించింది మీకు మీ ఇట్లా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీ లోకం ఏమున్నా రూపాయి ఉన్నాడు సపరేట్ వా ఉప్పు నిస్సారం అయితే ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారము పొందను దేని సారము పొందను అది బయట పారవేయబడి బయట పారవే మనుషుల తొక్కబడను మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికి రాదు పనికి రాదు హలోచన ఇప్పుడు సమీర్ గంధం పొందాం చాలా మందు రెండు సమీర్ రెండు సమయ సిక్స్టీన్ చాప్టర్ ఫైవ్ టెన్ ట్వెల్వ్ రాజైన దావీదు రాజైన దావిదు బహురీము దాపునకు వచ్చినప్పుడు బహురితనకు రాజైన దావిదు చూస్తాం రాజైన దావిదు ఏం చేసిండు కొంచెం పాపం చేస్తుంటే అడవి తిరిగి రాజన్న దావి అడవి తిరిగి పోతుంటే రాజన్న దావిదు బహురీము దాపునకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు సౌలు కుటుంబ గుడకు సౌలు కుటుంబ ఒకడు ఏరా కుమారుడైన సిమి అనునొకడు శివన కుమార్ సిమి అతట నుండి బయలుదేరి వచ్చను అతని నుంచి బయలుదేరి వచ్చును అంటే దావీదు ఇది అందరూ ఏం వాళ్ళ జనులు పోతుంటే ఆయన బయలుదేరి వచ్చి నువ్వు వెంట వెంట నడుచుచు వెంట వెంట నడుచుతూ ఈ సిమి దావీదును శించు దావిదుని శపించుతూ జనులందరూను జనులందరూను పలాడ్లందరూను బలాడందరును దావీదు ఇరు పారుష్యములను ఉండగా దావీది సార్యముండగా అదైన దావీదు మీదను అదైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువచూ వచ్చను చూడండి దావీదు ఏం పాపం చేసినాక అతని మీద అతని సేవకుల మీద ఒక్క పాపం చేస్తే ఏమవుతుందంట యో నా ఒక్క శ్రమ అందరికీ వచ్చింది ఓడవలను యోన విజయవచ్చింది ఆ తుఫాను కొను చూస్తే అక్కడ చూస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు మేము చేస్తాం పాప సమర్థం పొందుతారు వాళ్ళు యోన రకరకాల ఇదే దేవుడు అని ఒక్క వాళ్ళ ఏమవుతుందంట పూర్తిగా చుట్టుకుంటుందంట కొంచెం పాపం చేస్తుంది ముద్ద కొంచెమేనా కానీ పావులు భక్తులు చెప్తున్నారు కదా మనకు ఇక్కడ చూస్తాం అనమ్మా ఈ కూడా దుర్మార్గుడ సిమిడా దుర్మాధుడా చీపో చీపో నీ చీపో చీపో నువ్ ఎలా నీ వెళ్ళవలనని నీవు వెళ్ళగొట్టిన సవులు వెళ్ళగంటున్నా నీ సౌలును ఇంటి హత్యను ఇంటివారి హత్యను యహోవాన్ నీ మీదకి రప్పించి ఇంటి మీద రప్పించి యహోవాన్ నీ కుమారుడైన అప్షలోము చేసి ఇచ్చను ఆద్యమును అప్పగించి ఉన్నాడు అప్పగించను నీవు నరహంతకుడు గనుకనే నువ్వు నహంతు నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి అలా నీ మోసంలో నువ్వు చిక్కుబడని చెప్పి రాజును శింపగా రాజుకు శింపగా ఎరుయ కుమారుడైన ఈ చచ్చిన కుక్క ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను శంపనేలా ఈయనకు రోషం వచ్చి ఏమంటుడు రాజు నా ఈ చచ్చిన కుక్క శపించవేళ ఈయన రోషన్ తెచ్చుకొని దావిద్కు చెప్తున్నాడు ఈ సేనాధిపతి నీ చిత్తం అయితే నీ చిత్తం నువ్వు ఆగ్గాయి రాజా నేను వాని చెరబోయి వాళ్ళని చెరబోయి వాని తల ఛేదించి వచ్చదు వాళ్ళ చెర ఛేదించి వచ్చు అందుకు రాజు అందుకు రాజు తేరుయ కుమారులారా ఇప్పుడు దావిద్ నోరిపించి చెప్తున్నాడు కిరణ్ కుమారులారా నీకును నాకును ఏమి పొద్దు నీకు నాకు ఏం పొద్దు వాని శప్పింపనీయుడి వాణ్ణిపేనడి దావీను శింపమని యహోవ వానికి సెలవయ్యగా ఎవరు సెలవు ఇచ్చినట దావిదు దైవగానం నుంచి చెప్తున్నాడు దావిధి దైవగానం నుంచి తెలుసుకున్నాడు ఈ శ్రమ దేవునికి నేను విజయత్తు చూపించినా కనుక నాకు శ్రమం దావిద్ శమించమని ఏమంటాడు అక్కడ నీవు ఇలాగ ఇలాగనా ఎందుకు చేయచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి ఆక్షేపం చేయమన వాళ్ళు ఎవడని దావి చెప్తుండక్కడ విషయతోను నా సేవకులందరితోను సేవకులందరితోని అలికినదేమనగా దావీ నా కడుపున పుట్టిన నా కుమారుడే నా కడుపున నా కుమారే నా ప్రాణము తీయ చూచుతుండగా నా ప్రాణం తీయచుండగా బెన్యామీడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము నా కడుపున బిడ్డనే నా ప్రాణం తీయగా నన్ను చూస్తున్నాడు కనుక ఈ బెనియామే చెప్తా శపించని ఏమాశ్చరం అక్కడ చెప్తున్నాడు వాని జోలి మానుడి వాళ్ళ జోలి మానుడి యహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక యహోవానికి సెలవిచ్చిన కనుక వాని శింపనీయుడి వాళ్ళని శపింపీయుడి యుహోవా శ్రమను యహోవా శ్రమను లక్ష్య పెట్టునేమో ఏమడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని జ్ఞాపం చేసుకుని ఏమంటాడు యుహోవా నా మీద ఈ శ్రమలో లక్ష్య పెడతానేమో నా మీద లక్ష్యం ఉంచడేమో యుహోవా నా మీద లక్ష్యం నుండి ఈ శ్రమలో ఏమంటాడు వాడు పలికిన శాపమునకు బదులుగా వాడు పలికిన శాపము యుహోవా నాకు మేలు చేయనేమో యుహోవా దాని వాడు పలికిన దాన్ని నాకు మేలు చేయలేమో అంతట దావీదును అతని వారును అసల దావీను వారును మార్గమున వెళ్ళిపోయి అలు జీవుడు ఎప్పుడు ఆ విజయ చూపిస్తా నీ పక్క వాళ్ళకి లేపుతాడు నీ చుట్టుముడ్డుకు లేపుతాడు అది దేవుని వల్ల కలిగిందా మన దేవుడిని రేపుతున్నా నేను విజయత అవిజయ చూపిస్తా యా నీతి నీకు వస్తున్నా శోధనలు నువ్వు దాన్ని వేచించాలను రెండు వల్ల అక్కడ మనం చూస్తే లేదు పాపం చేస్తే శ్రమిస్తా లేదు బ్రాబాబా శ్రమ కదా నాకు వస్తుంది శ్రమ కొందరు సబుద్ధిని ఆధారం చేసిన చూస్తే యోగకు శ్రమ నాకు వస్తుంది అది శ్రమ ఇట్లా సబ్బుద్ధిని ఆధారించే వాళ్ళు వేచించగా అట్లానే సార్ కనుక ఇవ్వలేందుకు ఇక్కడ చూద్దాం మనం సామిత్రం సిక్స్టీన్ చాప్టర్ సెవెన్ నైన్ ఎయిట్ చదువు బ్ర ఒకని ప్రవర్తన ఒక ప్రవర్తన యహోవాకు ప్రీతికరం అగునప్పుడు అలా చూస్తాం మనం ఆయన వాని శత్రువులను ఆయన శత్రువులను అహవానిగా మిత్రులుగా చేయను అలా ఆ శత్రువుని ఏ శత్రువుడు నిన్ను తిడుతున్నాడు చేస్తున్నాడు ఆ శత్రువు మిత్రికి వచ్చి నిన్నే పోషిస్తానంటూ ఒక ప్రవర్తన చదువు అన్యాయము చేత కలిగిన జూడు ఇక్కడ చూసి చూస్తే అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే గొప్ప వర్చుబడి కంటే నీతితో కూడిన కొంచమే శ్రేష్టము అలా చూస్తే అన్యాయం అంటే ఈ లోకం మనం చూస్తాం కదా జక్రా కదా జక్రా మనం చూస్తాం జక్ర టెక్స్ కలిగి కదా టెక్స్ కలిగి మనం ఏం చేస్తు పెద్ద పెద్ద ప్రాజెక్టు పట్టేవాడు ఆయన మనకు చేస్తుంది కదా లూకాస్ వార్త శిక్షణ చాప్టర్ మనం చూస్తాం అన్యాయం చేస్తే చేస్తుంటే జక్ర ప్రయాస పడతాడు ప్రయాస పడి కానీ ఈయన చూడాలా చూడాలా ఆశా కలిగింది చూడాలా చట్ట జక్ర రక్షణ వచ్చింది అయ్యా ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాంటే నేను నాలుగు పర్సెంట్ ఆయన కంట్రాక్ట్ ఏముంది ఎంత అన్యాయం ఉంది అంత అయ్యా ఒక తీసుకుంటే ఏం చేస్తున్నాను ఫోర్ పర్సెంట్ అయితే అక్కడ ఏమంటాడు మేము నీతి మంత్రుడు ఈ పాపి దగ్గర బసోజిస్తాం వచ్చిన కొందరు అనుకుంటాను అక్కడ కానీ ఇక్కడ చూస్తే అన్యాయం చేస్తా అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే అన్యాయ కదా నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అది అది అనిచిద శ్రేష్టం ఇంకా అంటాడు తాను చేయబోన్నది ఆయన చేయబోమని హృదయములో యోచించుకును తాను యుదయంలో యోచించుకును యహోవా వాని నడతను స్థిరపరచును అలా నడతను స్థిరపరచును అలా ఇది నీతిగా మనం నడుచుకుంటే యహోవాచను అలా అయితే చదువు ఏవోక్తి పలుకుట రాజవంశము రాజు వశము ఏ ఒక్తి పలుకుట రాజవంశ రాజు వశము న్యాయము విధిచ్చుట ఎందు న్యాయం అతని మాట న్యాయము తప్పదు అతని మాట నాయనంత పదు భూమి ఆకాశం గతించిన ఆయన మాట తప్పదు అలలియస్ తీర్చన థర్టీ సెవెన్ చూడు బ్రెడ్ ఎన్నో వచ్చిన ట్వంటీ వన్ నుంచి ఫోర్ నుంచి వరకు భక్తిహీనులు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందరు భక్తిహీన అంటే ఈ లోకం సంబంధి వాళ్ళు భక్తి అంటే ఈ లోకం సంబంధి భక్తిహీనులు అప్పు చేసి వాళ్ళు తీర్చక తీర్చక ఇందరు నీతి మంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇచ్చరు అనలు ఇక దాక్ష్యం కలిగి ధర్మం ఇచ్చును అనలు ఇక మనం కదా మనం ఇక్కడ చూస్తాం అపోసాలంలో ఒక నీతివంతుడు దేవుని భయభక్తి గలవాడని మనం చూస్తాం సదాధిపతి కోసం దాన ధర్మం మన అపోకాలంలో చూస్తాం మనం అయితే దాన ధర్మం చేస్తున్నారు ఆశీర్వాదము పొందిన వారు యహో ఆశీర్యం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు అలాది యహో ఆశీర్వారు భూమి స్వతంత్రు ఇది మత్స్యస్వార్థమే చూస్తారు మనం చూస్తాం కదా మత్స్యస్వార్థమే వాక్యం చూస్తాం మనం మత్స్యస్వార్థంతో చూడరాత్వీకులు ధన్యులు భూలోకం భూమిని స్వతంత్రించుకుందరు భూమి అంటే భూ ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు అలాది ఆయన శపించిన వారు నిర్మూలమ ఒకని నడత ఒకని నడత ను అలా మన నడక ఇంపిస్తుగా నడితే ఆయనని స్థిరపడతానంట వాణి ప్రవర్తన ఆనందించును అలా ఆయన ప్రవర్తన చూసి ఆనంది మన పిల్లలు మంచి సోదుకుంటే మన మాట ఇంటికి మనం ఇట్లా ఆనందిస్తాను చెప్పిన మాట ఇనుకుంటే మనం మానేస్తే ముద్దుల కొడుకు చెప్తాం కదా అట్లనే మన ప్రభుని ఏం చేస్తుంటా ఆనందిస్తానంట ఆయన ఆయన ఆనందిస్తాడు చదువు ఇంకా యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక యహో అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను ఒక నేలను పడను పడను లేవలేక లేవలేక ఉండడు ఉండడు ఒక నీళ్ళు పడినా లేవలేక ఉన్నాడు ఇంకా చదువు నేను చిన్నవాడనై నేను చిన్నవాడు ఇప్పుడు ముసలివాడనై ఇప్పుడు నేను ముసలి వాడు ఉన్నాను ఆయనను ఆయనను నీతి మంతులు విడవబడుట కానీ నిలబడటం వారి సంతానము భిక్షమెత్తుట కానీ వారి సంతానం భిక్ష కానీ ఉండలేదు ఎక్కడ చూసే దేవుని ఆశీర్వాదము ఆత్మీయంగా ఉంటది శరీరంగా ఉంటది ఆత్మ ఆశీర్వాదం ఆత్మీయంగా అంటే దేవునికి దినమెల్ల వారు జిమ వారు దయాలు అప్పు ఇచ్చు చూందరు దినమె అప్పు చే వారి సంతానపు వారు వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు ఆశీర్వాదింపబడురు అలా చూస్తే మనం ఆశీర్వాదం ఆత్మీయంగా చూస్తాం ఆత్మీయ శరీరంగా చూస్తే రెండు లెవెల్ చూస్తాం మనకి కనుక ఇక జీపుతున్నాడు మనం ఇప్పుడు దేవునిందు భయభక్తుడేముంటుందా మనకు దేవుడు మనకు ప్రతీషంలో ఏం చేస్తున్న మనకు కాపాడుతుందని చెప్తున్నాడు కనుక ఇంకో థర్టీ ఫోర్ ఎయిట్ చూడు బ్ర తీర్థన థర్టీ ఫోర్ ఎయిట్ యహోవా ఉత్తమ్మని రుచి చూచి తెలుసుకొనుడిచి చూచి తెలుసుకోండి ఆయనను ఆయనను ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అలాది మనం ఆయన ఆశ్రయించుడు ధన్యుడు ఇంకేమంటాడు అక్కడ యహోవా భక్తులారా యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి అలాది ఆయన ఆయన భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఆయన ఎందు భయభక్తులు ఉంచి ఏమీ కొదవలేదు అలా ఏమీ కొదవలేదు అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు కనుక ఏమీ తక్కువ ఉండదని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ చూస్తే మనం దేవుని వాక్యం విద్య చెప్పి మనం నడిచేవాళ్ళ వాక్యం చూస్తుంది మన ఏది మనకు సైతం ఆయుధమనే కానీ ఏది మనకు మనకు వరద లేదు ఇక్కడ చూస్తాం మనం దావి చీత నైన్టీ వన్ చూడు బ్ర పద్నాలుగు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అలా అతన్ని ప్రేమించడం అంటే ఆయన ఏంది ఆయన ఆజ్ఞలు కనుకుంటేనే ప్రేమించడం అతను ప్రేమించిన కనుక నేను అతన్ని తప్పించదను అలా శోధని తప్పిస్తాడు నీకు వచ్చిన ఆపు వస్తుంది ఏది వస్తున్నా దాన్ని తప్పిస్తాడంట ఏది వచ్చినా దాన్ని తప్పిస్తాను ఈ వాగ్దన ఇది మనకు అత్యక నీకు తప్పిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ అతడు నామము ఎరిగిన వాడు కనుక అతని నామం నా ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదను అలా ఏం చేస్తాడంట అతని నేను ఘనపరచను అంటూ చెప్తున్నాడు అలాయ ఎవరని ఇలా దేవుని బిడాలని చెప్తారు ఇక్కడ చూస్తూ దేవుని బిడాలి దేవుని భక్తులని మంచి ఒక గంతా పేరిస్తా వాగ్నం చేస్తుంది దేవుడు కనుక దేవుడు ఈ వాక్యం చెప్తున్నా కనుక మనం దేవునికి విజేత చెప్పి దేవుని భయభక్తి పోవాలా కనుక మన జీవితం ఏసే విషయంలో ఎన్ని వచ్చిన కనుక ఏం చేసినాడు ఆయన దేవుడు తీసుకుపోయినాడు ఏసేపు కువి ఉన్నతనం తీసుకుపోయి కనుక కానీ ఏ శోధనలు వస్తుంది మన ధర వస్తుంది ధర యా నీతిని మీద ఉండాలా మన పరీక్షకి నలగొల దేవుడు చిన్న వాక్యం దీవించాక సోదం ఎస్ప్రహ్మా నా దేవానికి బ్రాహ్మణ శాఖలు గొప్ప దేవానికి సుతం ఏసే ఆలో ఇంకా ఇబ్బంది తొలగించి ఏసే ఆ నీతి రాజు వెతకాలా సువార్త చెప్పాలా మీరే సహాయం చేయమని ఎస్ కృష్ణ ప్రాస్ హమీన్ హీన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాంటి సాక్ష్యాలు ఉంటాయి మొదట నేను ప్రార్థనతో స్టార్ట్ చేస్తాను ప్రార్థంతో స్టార్ట్ చేసుకుందాము పర్షుద్ర తండ్రి ప్రేమ తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లించుకుంటున్నాను ప్రభా హలుయా అబ్రహాము ఇస్సాకి కబుల్ దేవ వందనాలు స్థుతుల ప్రభా సర్వోన్నతురా సర్వశక్తి మంతుడు నీకే వేయలేదు స్థుతులు తండ్రి ఉదయం నుండి ప్రభావ మమ్మల్నికే ఇంతవరకు ప్రభావ మమ్మల్ని వందనాలు రాజా స్థితులు స్తోత్రం ప్రభా తను వంద రోజులు ప్రభా నాకు సహకారగా ఉండి ప్రభ సహాయం చేసినందుకు నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్ర చెల్లించుకుంటూ నజరడిన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి పరమ తండ్రి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో మన ప్రభువును రక్షకుడైన ఏసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన కృపతో నాకు అర్హత యోగ్యత మరియు భాగ్యాన్ని అనుగ్రహించి ఈ గ్రూప్ లో చేయడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా ఆయనకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును కాక నా సాక్ష్యం ఏంటంటే స్కైప్లో లీడింగ్ చేసే రోజు నాకు ఒక ప్రేరేపణ కలిగింది నాకు లీడింగ్ ఉంటుందని నా మనసు అనిపించింది అయితే అనుకోకుండా చంద్రశేఖర అన్న నాకు ఫోన్ చేసి సిస్టర్ మీరు లీడింగ్ తీసుకుంటారని నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ముందే నాకు తలంపు రావడం మరియు అది నిజమవడం దేవును చిత్తం అని నాకు ఈ సందర్భంగా చంద్రశేఖర గారికి నాకు రేపు వందనాలు తెలియజేస్తున్నాను లీడింగ్ చేయడం కొత్త అనుభవం కావడంతో కొంత భయంగా అనిపించింది అయితే చంద్రశేఖర అన్న నాకు ధైర్యం చెప్పి ఏం సిస్టర్ నీకు అలవాటైపోతుంది ధైర్యంగా ఉండని ప్రోత్సహించాడు అలాగే అన్నకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే నా భర్త దిలీప్ బ్రదర్ కూడా నాకు స్కైపు అంటే నాకు తెలియదు దాని గురించి చెప్పడము కాల్ ఎలా కలపడ చెప్పడము ఆ విధానాన్ని నేర్పించి ఎంతో సహకరించినందుకు ఆయనకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు యూట్యూబ్ టెంప్లెట్స్ పంపించేందుకు మాధురి సిస్టర్ ఎంతో సహాయం కష్టపడి సహాయపడినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే అలాగే దీపా సిస్టర్ కూడా ఒక వన్ మంత్ వన్ మంత్ చేసి పంపించింది నాకు సహాయం చేసింది అలాగే కొన్ని సందర్భాల్లో స్కైప్ లో జాయిన్ కావడం కుదరకపోతే సుజాత సిస్టర్ ఎప్పుడు సహాయపడుతూ నా లీడింగ్ నడిపించడానికి ఎంతో అభిమానంతో స్వీకరించినందుకు ఆమెకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ స్కైప్ ఆరాధనలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ ఉంది ప్రోత్సహించినందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రతిరోజు స్కైప్ ఆరాధనలో పాల్గొనడం ద్వారా నేను దేవుని వాక్యాన్ని మరింతగా అర్థం చేసుకున్నాను ఇలాంటి ఇలాంటి గొప్ప సహవాసాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు అలాగే ఏసు క్రీస్తు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ఈ చిన్న సాక్షిని దేవుడు దేవించిన కాక మీ అందరికీ ప్రైజ్ లో ప్రైజ్ లో రవి ప్రజ మీరు కంటిన్యూ చేయండి అన్న చంద్రశేఖర్ అన్న మాట్లాడతారు ఫస్ట్ నా ప్రైజ్లాడ్ అన్న ప్రెసిల అందరికీ ప్రైజ్లాడ్ కేసు కృష్ణ అందరికీ శుభాభివందనాలు టూ థౌసండ్ ఎయిట్ లో స్టార్ట్ చేసినాం మనం యాక్చువల్ గా అది నారా కూడా వైఎంసీఏలు వైఎంసీఏలో చాలా మంది వచ్చేవాళ్ళు కృత వాళ్ళు దానికి ముందు మనం ప్రేయర్ చర్చ్ లో కూడా బైబుల్ స్టడీ చేసేవాళ్ళం వారానికి రెండు రోజులు అప్పుడు కనీసం మూడు నాలుగు మంది వచ్చేవాళ్ళు అది పెద్ద గ్యాదరింగ్ అన్నట్టు ఎంతో ఆసక్తితో రాత్రి తొమ్మిదిన్నర పది వరకు కూడా కూర్చుండేవాళ్ళు ఆ దాని తర్వాత మళ్ళా ప్రార్థనలకు ఉండేవాళ్ళు ఇంటికి రోజులలో ఇప్పుడు కూడా పదకొండే అవుతుంది మొత్తం అయిపోయి ప్రేయర్లన్నీ అయిపోయి టైం అంటే అదొక జీవన మన జీవితాలలో సేవా విధానాలలో టూ నుంచి కనీసం అనుకుంటా టూ థౌసండ్ ట్వెల్వ్ టూ వరకు అనుకుంటే బహుశా మనం అక్కడ రన్ తర్వాత అది మున్సిపాలిటీ వాళ్ళు అది మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది దానికి కూల్చాల అంటే కూల్చడం ఆరంభించినాక అక్కడి నుంచి సికింద్రాబాద్కి వచ్చినాం వైఎంసీ సికింద్రాబాద్ వైఎంసీలో కొంతకాలం రన్ చేసినాం లాక్డౌన్ లాక్డౌన్ వచ్చినాక అప్పటికే నేను చెప్తానండి ఇక్కడికి ప్రతిరోజు ప్రతిసారి మీరు రావాలని కాదు ఇక్కడ మీరు అందరు తరబేదు పొంది అంటే ట్రైనింగ్ ఏబి ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా దాన్ని చర్చి లాగా మనం ఎప్పుడు ట్రీట్ చేయం ఎందుకంటే చెప్తుంది ఆత్మీయమైందని మనకు అందరికి తెలుసు అది ఆన్లైన్ ఉండొచ్చు ఆఫ్లైన్ ఉండొచ్చు ప్రపంచాత్మకంగా విస్తరించు ఎందుకంటే అది ఆత్మీయమైంది సంఘం దురదృష్టం ఈ రోజు దాన్ని బిల్డింగ్స్ తో పోలుస్తున్నాడు మనుషులంతే అని ఆ అటువంటి మనుషుల ఆ స్థల చేత నిర్మించబడ్డ మందిరాలను నేను నివసించను అంటాడు దేవుడు అది ఆత్మీయమైంది తన కుమారుడు నిర్మించే మందిరంలోనే నివసిస్తున్నాడు అదే మనం మన హృదయం కాబట్టి చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి లాంగ్ టూ థౌసండ్ నైన్టీన్ వరకు మనము దాన్ని చేసినాం ఆఫ్లైన్ టూ ఫస్ట్ యాక్చువల్ గా గాసుపల్ అవుట్ రీచ్తో అర్భ మీద ఆన్లైన్ బ్రదర్ కి ఈ యొక్క స్పందన ప్రేరేపణ అతను స్టార్ట్ చేసినాడు ఇంకా ఇది లాస్ట్ మూమెంట్స్ మనకి ఎంతకాలం మనుషులు జీవిస్తారు ఇది విస్తరిస్తుంది ఈ సమస్య అనేసి అన్నారు స్టార్ట్ చేసిన ఎవ్రీడే మార్నింగ్ ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ తర్వాత రవి బ్రదర్ ఏం చేసిందంటే గాసుపల్ అవుట్ రీచ్ రన్ చేసేటప్పుడు కేవీ పేమెంట్ రన్ చేయొద్దని రవి బ్రదర్ కి వచ్చిన ఇది కానీ ఫస్ట్ ప్రేరేపణ మటుకు గాసుపల్ అవుట్ రీచ్ కానీ కేబీపీఎం యాక్చువల్ గా ముందుంది అడుగు ఇంట్యూషన్లలో కానీ ప్రభు కేబీపీఎంకి ఒక లెసన్ నేర్పించేది గాస్కూల్ అవుట్ ద్వారా ఏంటంటే అన్యులకి సువార్త చెప్పడము అనేది బహు ప్రాముఖ్యమైన పరిచర్య కేబీపీఎం ప్లాట్ఫామ్ ని మనము అట్లా వాడుకోవాల్సింది యాక్చువల్ ఇంతవరకు అట్లా వాడుకోలేదు అంటే అన్యులకి సువార్త చెప్పాలనేది మనం నేర్చుకోలేదు మనము ధైర్యంగా గంభీరంగా ఒక సంఘంలో లేక విశ్వాసుల మధ్యలో పరిచర్య చేస్తాము సువార్త చెప్తాము వాక్యం చెప్తాం కానీ అనిల ముందు వాక్యం చెప్పడం అనేది బహుగా ప్రాముఖ్యమైంది మన సేవా జీవితంలో కానీ మనం ఎవరైనా చేస్తలే నాకు తెలుసు కానీ అది ఎందుకంటే అక్కడే నీకున్న తలాంతులు బయటకు నీలో నుంచి వస్తున్న పరిచర్యకి స్పందించి మనుషులు ప్రభుత్వంతో రావడం వారి జీవితాలు సమర్పించుకోవడం అక్కడి నుంచే అర్భమవుతుంది అక్కడ మన తపన ఎక్కువ మొదటి నుంచి కూడా కానీ ఆ ఆత్మ ప్రతి ఒక్కరిని ప్రేరేపించాలంటే ఒకరికి అన్నట్టుగా విపిఎంల ట్రైనింగ్ ఇప్పుడు గ్లాస్ పౌటరీస్కి సమాచారం మనం పోతున్నాం అనిల మధ్యలో కదా పరిచర్య చెప్పాలా వాళ్ళకి ఎన్నెన్నో విధాలు నేర్చుకున్నా ఒకరి నుంచి ఒకరు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ప్రతి నుంచి నేర్చుకున్న ఎట్లా సువార్త ప్రకటించాల అనిలతో సంభాషణ ఎట్లా స్టార్ట్ చేయాల ఈ మెయిన్ ప్లాట్ఫామ్ అంతవరకు మనం ఇది ఏర్పరచుకున్నాం తర్వాత లాక్డౌన్ టైంలో సంఘాలు లేవు కాబట్టి దేవుని శుద్ధించడం మానేస్తున్నారు మనుషులు కోడికగా కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా మనం దాన్ని తలుచుకున్నాము చాలా కాలం వెళ్ళింది రవి బ్రదర్ నడిపించేవాడు చాలా కాలం తర్వాత అది ఉదయ సాయంత్రం నుంచి ఉదయానికి ఉదయం నుంచి మధ్యాహ్నానికి అట్లా వెళ్తా ఉంది సరే ఒక దశలో మనుషులు అటెండ్ కాకపోవడం ఎందుకంటే లాక్డౌన్ అయిపోయినాక ఉద్యోగులకు పోవడము మనుషులు అలసిపోతున్నారు వచ్చేసి పండుకుంటున్నారు కానీ నడపడం కష్టమైపోతుంటే కొన్నిసార్లు నేనే అన్నాను ఇక మీదట రాకపోతే దీన్ని క్లోజ్ చేద్దాం బ్రదర్ అన్నాను కానీ రవి బ్రదర్ అన్నాడు ఎంతమంది వచ్చి నడిపిస్తాం అన్నాడు అట్లా ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ వర్షం ఈ ఆరాధనలో ఎంతోమంది క్రొత్త వచ్చారు ఎంతోమంది పాత వాళ్ళు వెళ్ళిపోయారు మీకు చాలా మంది ఉన్నారు పాత వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు బెంగళూరుకి వెళ్ళిపోయినారు గుల్బర్గా వెళ్ళిపోయినారు దీనికి ఇక్కడ వెళ్ళిపోయినారు మనకి కొందరు గ్రామాలలో పోయి సెటిల్ అంటే ఈ కేవీపీఎం అనే ప్లాట్ఫామ్ని ఎట్లా వాడుకోవాలంటే ఇక్కడ తరబిదు పొందాలా సర్వలోకానికి వెళ్ళిపోవాలి అంతే అది పరిచయం మొదటి నుంచి హెచ్చరికలాగా చెప్పబడింది మనందరికీ దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటే పాలిటిక్స్ ధన వ్యామోహం ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి వాటికి దూరంగా ఉండాలా మనం అందుకే ఇది మెయిన్ లీడర్షిప్ ప్రోత్సాహం కొరకు లీడర్షిప్ తరబి పొందడం కొరకు అందుకే ప్రతి త్రీ మంత్స్ కి మనం ఎవరో ఒకరిని దీనికి లీడర్షిప్ ఇస్తున్నాం ఎందుకంటే క్రైస్తవ జీవితంలో లీడర్షిప్ చాలా ప్రాముఖ్యమైంది దేవుడు అందుకే లీడర్స్ ని ఎన్నుకుంటాడు ప్రతిసారి కానీ ప్రతి లీడరు కాకముందు దాన్ని తిరస్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్తా ఉంటాడు అది మోసయాలో ఉన్న అతి మొదట్లో మోస నేను పోను వల్ల కాదు నాకు నాకు నాలెడ్జ్ లేదు నాకు మెమరీ లేదు జ్ఞాపక లేదు నేను సరిగ్గా చెప్పలేను మాట్లాడలేను ఇవన్నీ దృష్టి నుంచి వచ్చే అటంకులు అన్నట్టు వాడు కల్పిస్తారు అన్నట్టు అటంకులు ఎందుకంటే దేవుని పరచలేని ముందు పోనీయకుండా అందుకే మన కాన్షియస్నెస్ లో పరిస్థితుల్లో వానికి అవకాశం ఇవ్వద్దు అంటే మన తలంపులలో వానికి చోటు ఇవ్వద్న్నాయి ప్రతి దశలో మనం ప్రభుత్వం కంటిన్యూస్గా సంభాషిస్తూ ఉండాల అదే ఎడతగక ప్రార్థన చేయడం అంటే చాలా మందికి తెలియదు ఎడతగక ప్రార్థన చేయాలంటే గ్యాప్ లేకుండా ఇరవై గంటలు ప్రార్థన చేయాలని ఎట్లా చేస్తారు ఇవ్వడానికి పళ్ళు చేసుకోవద్దా కుటుంబాన్ని చూసుకోవద్దా బాధ్యతలు నిర్వర్తించొద్దా కానీ నేను ఎట్లా ఇరవై గంటలు దేవుని ఎడతెగక ప్రార్థించడం ప్రార్థించడం అంటే ప్రభుత్వం సంభాషించడనా కదా ప్రతి నిమిషం ప్రతి చిన్న విషయాలకి నేను దేవుడితో సంభాషిస్తూనే ఉంటాను రవ్వా ఇప్పుడు నేను క్లాస్ లో అడుగు పెడుతున్నాను ప్రభావ ఈ పిల్లలతో ఎట్లా మాట్లాడాలో నాకు సహాద ఇచ్చాయి తర్వాత దృష్టి చిత్రం గర్దిస్తా వెళ్ళిపో ఈ క్లాస్ ఉండడానికి వీల్లేదు అట్లా కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ముప్పై నలభై ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇప్పటికీ టీచింగ్ చేస్తున్నాను థర్టీ ఇయర్స్ అయిపోయింది ఉద్యోగం ఇంకొక సిక్స్ ఇయర్స్ ఉంది సర్వీస్ నాకు అంటే ఎట్లా సంభాషించాలా క్లాస్ అయిపోయినాక బయటకు వస్తాను పిల్లలు ప్రశ్నలు ఇస్తేప్పుడు ఈ ప్రశ్న ఎట్లా జవాబు ఇవ్వాలా ప్రభావ పక్కనున్న మాట్లాడుతున్నట్టే వాడదానంటే ఎట్లా సంభాషిస్తున్నప్పుడు తింటున్నప్పుడు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో సంభాషిస్తాడు ప్రభు ఈ వ్యక్తితో ఎట్లా ఇది ఎడతెగగా ప్రార్థించడం అంటే ప్రభుత్వం సంభాషించడం కానీ చాలా దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నాకు అది కావాలి ఇది కావాలి లోకంలో వస్తువులు కావాలా ఆస్తులు కావాలా అంతస్తులు కావాలా ఉద్యోగాలు కావాలా ప్రమోషన్స్ కావాలా స్వస్థతలు కావాలా అట్లా అనుకున్నారు కానీ అవి ప్రార్థన కాదన్నాడు ఎందుకంటే అన్ని పొందినాం అన్నాడు కదా అన్ని పొందింటే ప్రార్థన అది చేస్తాం అడుగుతాం అడగం అందుకే ఇది సంభాషణ ప్రార్థన అంటేనే సంభాషణ తర్వాత ప్రభు అంటాడు నువ్వు నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా నువ్వు పర్మిషన్ ఇస్తేనే కానీ ప్రభు చెయ్యడు ఏది కూడా కానీ సైనికులం అంటే మనం పోయి చేయాలి కదా నేను కూడా అదంట ప్రభువా ఇంత చిన్నకి నువ్వెందుకు ప్రభువా నేనే పోయి చేసుకుంటా నా వల్ల కాకుండా నీ సహాయం పొందుకుంటా నువ్వు నన్ను ఆశ్రయించిన రక్షించిన పరిషాత్మ అభిషేకం ఇచ్చే శక్తిని నింపినవు నేను పోయి చేసుకుంటా ముందుకి కాబట్టి ఈ లీడర్షిప్ని తిరస్కరించితే మనమేమో ప్రోత్సహిస్తూ ఉంటాము తిరస్కరించితే మటుకు ఒక జీవితంలో ఒక అవకాశం పోగొట్టుకున్నట్టే మన అందుకు సేవా పరిచయలో నేను నేర్చుకున్నది ఒకటి ఇంతకుముందు సంఘంలో ఉన్నప్పుడు కూడా ఇంతకుముందుని నేను కనీసం మూడు మూడు సంఘాలలో పరిచయ చేసిన వాడిని చర్చలు చేసినాను బ్యాప్టిస్ట్ చర్చలు చేసినాను దాని తర్వాత ప్రేయర్ పవర్ చర్చలు చేసినాను ఎక్కడన్నా కానీ పాస్టర్స్ ఏ పని చెప్పినా ఎస్ అని ముందు పోయేవాడిని ఏ రోజు కూడా నో చెప్పలే అది నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే ఏ రోజు కూడా ఏ పని అప్ప చెప్పినా అని ముందుకు పోయినది అది కష్టమైన కొన్నిసార్లు ఆరాధన అంతా అయిపోయినాక వర్షిప్ అంతా అయిపోయినాక ఇంకొక ప్రాంతం పోవాలా ఓ కనీసం ముప్పై కిలోమీటర్ల ప్రాంతం పోవాలా రాత్రి ఒంటి గంట ఏడు ఇంకేవీపీఎం గురించి మాట్లాడుతున్నాను దానికి ముందు ఎన్ని ఒకసారి అయితే మూడు సైవ మూడు పరిచయాలు నడిపించొచ్చేవాడిని పొద్దున పొద్దున్న ఒకటి సాయంత్రం మధ్యాహ్నం ఒకటి మళ్ళీ రాత్రిలో అట్లా ఎన్ని సంవత్సరాల్లో లీడర్షిప్ అంటే ఎంత ప్రాముఖ్యమైందని చెప్తున్నా దేవుడు ఎందుకు లీడర్స్ ని ప్రొటెక్ట్ చేశాడంటే ఆయన ఏర్పరచుకుండు కాబట్టి అందుకే ఈ ప్లాట్ఫామ్ లో ఈ కేవీపీఎం అనే ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు లీడర్స్ గా రావాల ముందుకు మేము మీరు అనుకుంటారా ఎట్లా లాటరీ చేసి పేర్లు లెక్కిస్తున్నాం అని కానే కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రేయర్లు ఉంటాను రై బ్రదర్ ఉంటాడు నేను కూడా ప్రేర్లు ఉంటాను అవ్వ ఎవరు దీన్ని నడిపించాల ముందుకు ఎవరికి ఇవ్వాలి ఈ యొక్క అని ప్రార్థిస్తాం కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు బ్రదర్ ఆ సిస్టర్కి ఇస్తే ఉంటది ఈ సిస్టర్కి ఇస్తే ఎట్లా ఉంటుంది పర్ఫెక్ట్ గా అప్పుడు ప్రభుత్ జవాబు అన్నట్టు అట్లా చాలా మంది మీలో ఉన్న వాళ్ళందరూ అట్లా ఎన్నుకోబడ్డారు అంటే మేము ఎన్నుకునేది కానీ కదా నేను చెప్తాను మీలో కొంతమందికి తెలుసు కూడా ఉదాహరణకి మంజులా సిస్టర్ గురించి మాట్లాడుతున్నాడు మంజుల సిస్టర్ ఇప్పుడు త్రీ మంత్స్ చాలా బాగా చేసింది దానికి సాక్షులు పర్ఫెక్ట్ టైం అంటే టైం మెయింటైన్ చేశాడు చిన్న పిల్లలు కదా తనకి అయినా కానీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశాడు కొన్నిసార్లు ఆ పిల్లల స్వరాలు కూడా వినిపిస్తుంటాయి కదా వాళ్ళ పాప హాలి ఆ ప్రైజ్ రాడు చెప్తుంటుంది వాళ్ళ చిన్న పాప అంటే వాళ్ళ లీడర్షిప్ వాళ్ళ మదర్ లీడర్షిప్ ఆ పాప ఎట్లా ఎదుగుతుందో కూడా మనం నేర్చుకున్నాం లాస్ట్ ఈ మంత్స్ లో ఇంకా ఎందుకు నేను చెప్తున్నా అంటే లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని స్పెషల్ గా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి కాపర్ ఇలాగా దానికి వీధైతే చూపించిన వారు అందరి మీదకి ఆ క్రూప వస్తుంది ఏ విఎంలో అంత పర్ఫెక్ట్ కృప ఉంది నాకు తెలుసది ఎంతమంది అనుభవపూర్వకంగా చూసినా నాకు తెలియదని నేనైతే చెప్తున్న ఫ్యాక్టరీ ఆ క్రూప్లో వచ్చిన చెడిపోలేదు దాంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాశనం కాలేదు అందంగా గంభీరంగా దీనికి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ స్పీకర్స్ వచ్చారు మొదట్లో కనీసం ముగ్గురు నలుగురే ఉండేవాళ్ళు సెవెంటీన్ డేస్ క్రితం చెప్తున్నా సెవెంటీన్ డేస్ క్రితము ముగ్గురే ముగ్గురు నలుగురే ఉండేవాళ్ళు సువార్త చెప్పు వాక్య పరిచయం చేసేవాళ్ళు ఈరోజు ముప్పై ఐదు మంది ఉన్నారు అంటే సెవెంటీన్ డేస్ లో ముప్పై ఐదు మంది పరిచారకులు బయలుదేరిండ్రు ఇప్పుడు మీరందరూ వ్యక్తిగతంగా మీ సొంత పరిచర్య ఆరంభించుకుంటే ఎన్ని ముప్పై ఐదు సెంటర్లు అయితే కేబీపీఎం వాటికి కేబీపీఎం పేరు పెట్టద్దని నేను చెప్పినా ఎందుకంటే ఇది ఒక సంస్థ కాదని చెప్పిన అది పొలిటిక్ సైస్ వస్తాయి సంస్థలు పెడితే వ్యక్తిగతంగా మీ సొంత పరిచయ ఆరంభించుకోవాలా మీరు శిష్యులను తయారు చేసుకోవాలి ఇప్పుడు ముప్పై మంది శిష్యులు ఉన్నారు ఈ గ్రూప్ లో అయితే హండ్రెడ్ ప్లేస్ ఉన్నారు మోర్ దెన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఇప్పుడు మన ఈ ఈ స్కైప్ లోనే హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు కానీ యావరేజ్ గా నా దేశిన్ ట్వంటీ మెంబర్స్ రేంజ్ లో ఉంటారు అటెండెన్స్ ఎందుకంటే అంటే నెక్స్ట్ డే వింటారు అంటే ముప్పై ఐదు మంది కనీసం ఎవ్రీ డే వింటున్నారు నేను చూస్తున్నా ఆ యూట్యూబ్ లో రివ్యూస్ మినిమం ముప్పై ఐదు మంది చూస్తున్నారు అంటే కొంచెం వింటున్నా అంటూ వాక్యాలు హండ్రెడ్ పీపుల్ చూడొచ్చు కదా అవకాశం ఉంది అది కాబట్టి ప్రభు వైల్ పర్సన్ విధానంగా చేస్తున్న అద్భుత కళలను బట్టి చూస్తే దీని మీద ఆయన ఆమోదం గ్రహించగలదా అంతకు ముందు మంచి లీడర్షిప్ తీసుకొని ఆసక్తితో దీన్ని కొనసాగించారు ఇది ఒక మంచి అవకాశం మీరు ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళడము బలపడము వర్షాత్మకి చోటు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ మనం అందరినీ ప్రోత్సహిస్తాం శరీరానుసారంగా ఇది ఉండదు కదా ఇక్కడ మొత్తం ఆత్మకే అవకాశం ఇస్తూ ఉంటాం పర్షదాత్మ ఎట్లా నడిపిస్తే అట్లా నడిపిస్తూ ఉంటాం ఈసారి వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి శరీరం అడ్డస్తూ ఉంటది కానీ దాన్ని సహిస్తాము ఛేదించుకుంటాం ముందుకు పోతూ ఉంటాం మనుషులు హాని వ్యక్తపరచే ప్రయత్నిస్తుంటాం అదొక బలహీనతాం మనుషులకి నాకు కూడా ఉండేది దాన్ని చంపుకున్నాం అట్లా చంపుకోవాలి దాన్ని చంపుకొని క్రీస్తు కలిగిన మనుషులు ధరించుకుంటేనే ఇది ముందుకు పోలేదు మనం ప్రార్థనతోనే వీటిని ఆరంభించినాం ప్రార్థనతోనే కొనసాగిస్తున్నాం ఆ మందుల శిస్టర్ కి మనం కృతజ్ఞత చెప్పాలా స్పందించినందుకు ఐ మీన్ మనం ఎన్నుకున్నప్పుడు కూడా ఇది ప్రతి ఆ సిస్టర్ కూడా చెప్పింది నేను అనుకుంటున్నానన్నా నా పేరు తప్పక ఈ వస్తుంది అనేసి నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే అప్పుడు ముగ్గురు సాక్షులు అప్పుడు నేను అన్నాను రవి బ్రదర్తో మూడు సాక్షాలు అయిపోయిన సాక్షాలు అయిపోయినాయి కదా అంటే ఇది ప్రభు వలన కలిగింది కాబట్టి దీంతో ఇక్కడతో ఒక లీడర్షిప్ ముగిస్తుంది నెక్స్ట్ రేపటి ఇంకొక కొరత లీడర్ మనకు రాబోతున్నారు అది నత బ్రదర్ ఫ్యామిలీ భార్య భర్తలు కలిసి దీన్ని రన్ చేస్తారు మనం ఒక ఇప్పుడు ఏంటంటే సిస్టర్స్ కే లీడర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాం కొంతకాలానికి ఫ్యామిలీకి లీడర్షిప్ ఇద్దాము ఇద్దరు భారపడతారు కలిసి చేస్తారు గ్లోరీ సిస్టర్ కి ఫ్రీ టైం ఉన్నప్పుడు అనిచేస్తుంది నా తనపడత ఎందుకంటే కొన్నిసార్లు నా తన మనం సేవకు పంపిస్తుంటాం అక్కడ ఇక్కడ వాక్య పరిచయకు అప్పుడు ఆ టైంలో మన సిస్టర్ తీసుకోవాల్సి కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నడిపిస్తారు ఇక మీదట చూసాము నెక్స్ట్ త్రీ తర్వాత ఇంకా ఎవరికి ఎవరికి నీ ప్రభు ఏర్పరచుకుంటే వాళ్ళకి ఇద్దాం ఇది ఖచ్చితంగా ప్రభు వారి కలిగిందని నమ్ముతున్నాను మనం అందరం సహకరించాలా అదే రీతిగా ఇందులోకి కృతం పరిచయం చేయండి ఎందుకంటే ఏ విధంగా జరుగుతుందే అది పాత వాళ్ళు ఎవరు లేరు ఈరోజు ఒక ఇద్దరం తప్ప అంత కృతమైంది అట్లనే పాత వాళ్ళంతా బలపడాలా పోవాలా పరిచయాలు చేసుకోవాలా పాతవాళ్ళు రావాలా ఇక్కడ మళ్ళీ మొత్తానికి మేము కూడా ఉండకపోవచ్చు నేను రవి పేరు ఉండకపో అప్పుడు యువని అనుకుంటాడు దేవుడు మనకు తెలియదు బట్ వాళ్ళకి ఇచ్చేస్తాం మనం పీస్ వాళ్ళు దాన్ని ముందు కొనసాగించుకోవాలా దేవుడు ఆశీర్దిస్తాడు తప్పక ఎందుకంటే ఆయన నామాన్ని మనము ప్రసిద్ధి చేస్తున్నామా అక్కడ ఆయన తన గిడల్ని ఖచ్చితంగా కాపాడతాడు ఇష్టంకి దొరకనియకుండా కాపాడతాడు మనం భయపడకండా ముందుకు వెళ్తాము అటువంటి పరిచయా రేపటి నుంచి అన్న తని బ్రదర్ ఫ్యామిలీ నా తనిగిల్ గ్లోరీ సిస్టర్ కలిసి దీన్ని తీసుకొని పోవాలా ఇంకా వారికి దేవుడి రీతిగా ప్రేరేపణ కల్పిస్తే అక్కడ ముందు ఇంకా ఏమైనా క్రొత్తం తీసుకొస్తారా ప్రతి ప్రతిరోజు ఏదైనా వంచుకోవడము అట్లనే పాటలు ఎన్నిసార్లు కష్టం అవుతుంటది కదా ఎవరు వాడాలన్నా లేకపోయినా కొత్త విధానం కాగిత వాళ్ళని ప్రోత్సహించాలా అదొక విధానం ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించాలి ఎందుకు వాళ్ళని కూడా మనం శిష్యులుగా చేయాలా పరిచర్ ఎంత దానికి సంబంధించిందే కదా ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలా వాళ్ళ తరబేది పొంది ఒక అగ్ని జోలాగా తయారు కావాలా వెనక వెళ్ళిపోవాలా ఉండొద్దిక్కడ గ్రూప్ లో బలపడాలా వెళ్ళిపోవాలా వాళ్ళు అనేకమైన గ్రూప్స్ తయారు చేయాలి ఒక్కరు ఈ పరిచర్లో బలపడి ఆయన యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవాలా అక్కడ దేవుని వాక్యాన్ని విస్తరింపజేయాలా యూట్యూబ్ మొత్తం దేవుని వాక్యంతో నింపియాలా అటువంటి ప్రేరేపణతో మనం ముందు కొనసాగాల మీరు అన్న చిన్న నాలెడ్జ్ లేదు చదువు లేదు అట్లా అననే అనన్నిటికంటే ముఖ్యమైన ప్రభు ఉన్నాడు మనకి అంటే కదా నడిపించేవాడు నా వల్ల కాదు ప్రభావ నువ్వు నడిపిస్తే నేను శక్తి చేత కాదు బలంతో కాదు ఆయన ఆత్మతో అంటాడు కాబట్టి దేవుడు కూడా తన ఆత్మతోనే నడిపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాము ఇంతకాలం మీరు అందరు లీడర్స్ కి సపోర్ట్ చేసినారు మంచి లీడర్స్ ప్రతి ఒక్కరు మంచి లీడర్షిప్ ఇచ్చినారు ఎటువంటి ఆటంకాలు వచ్చినా దాన్ని ఎదుర్కొన్నారు తర్వాత సహించినారు కొంతమంది ఛాలెంజింగ్ ఉన్న డిస్టర్బింగ్ ఉన్నా కొంతమంది హలో అన్నారు ఎందుకంటే మ్యూట్ లో పెట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళందరినీ కూడా సహిస్తూ కొంతమంది పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతారు నేను చూస్తా కొన్నిసార్లు ప్రోగ్రామ్ అయిపోయినాక కూడా దాన్ని క్విట్ చేయరు అంటే వాళ్ళు ఎప్పుడు నిద్ర ఉందింటారు భవిష్యంటే అలిసిపోయిటారు పాపం దూరం వెళ్ళేస్తారు కదా ఉద్యోగాలకు పోయి టెన్ ఓ క్లాక్ నిద్ర వస్తుంది ఇంకే పొద్దున ఎప్పుడు కాబట్టి కాబట్టి ఈ మ్యాక్సిమం ఫార్టీ మన ప్రోగ్రామ్ ఎందుకంటే నైన్ తర్వాత కొంచెం సకష్టమైంది మనుషులకి మేల్కోవడం సాధ్యమైన కాడికి నైన్ వరకు రంజనకు ప్రయత్నిస్తాం కొన్నిసారి అటు ఇటు టైం ముందుకు వెనకాలకి వెళ్ళినా పర్లేదు కొన్నిసార్లు త్వరగానే అయిపోతుంది అప్పుడు సాక్ష్యాలకి టైం ఇస్తూ ఉంటాం మనం లేక ఎక్కువ విజ్ఞాపన ప్రార్థనలకు అవకాశం ఇస్తూ ఉంటాం కాబట్టిేపటి నుంచి వచ్చే నెక్స్ట్ లీడర్స్ దీన్ని ఇంకొక క్రొత్త ధనముగా తీసుకెళ్లాల కొత్త వారికి పరిచయం చేయండి బంధువులకి మిత్రులని కూడా సిగబడకుండా వాళ్ళందరినీ ఆహ్వానించండి వాళ్ళందరూ ప్రభులు బాగా ఎదుగులాలన్న ప్రోత్సహించండి ఇక్కడ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ వదనాలు ఏ స్వీకరిస్తున్నాం అమ్మా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఒక్కొక్కరుగా మీ ఇక ముందుగా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు వేసి ఏక ఈ లో ఒక ప్లాట్ఫామ్ లాగా ప్రభు మన అందరినీ ఈ స్థలంలోకి ఈ సాహస నడిపించింది కాబట్టి దేవునికి ఎంతో వర్ణాలు కృతజ్ఞతలు సమస్త ఘనత మహిమ మన ప్రభు అని ప్రభుకే కలుగును గాక అదిగా కాబట్టి ఎంతో ప్రోత్సహించబడ్డారు కాబట్టి ఇది ప్రభు అలిగింది అన్న చెప్పినట్టు ఇది ఖచ్చితంగా ప్రభు వాళ్ళ కాబట్టి ఇది ఏ దృష్టి ఎంత ఎన్నో సార్లు అది బ్రేక్ చేయాలని చూసింది కానీ వాడి వల్ల కాలేదు ఎందుకంటే ఇది అపోస్తులు ప్రవక్తలు ఇచ్చిన పునాది మీద కట్టబడ్డ ఇక ఈ గ్రూప్ ఇది కేబిపిఎం అనేది కాబట్టి ఈ పునాదిని ఎవరు కూడా దాన్ని చలి దాన్ని కదిలించలేరు అన్నట్టు ఎందుకంటే ఆ పునాది ఈ సుప్రీస్ కాబట్టి కాబట్టి మనం అందరం కూడా ఆయన పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా నిలిచి ఆయన నీతి సత్యాన్ని మనం ప్రకటిస్తూ ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాము ఈ ఆన్లైన్ ద్వారా ఎంతో మంది సేవకులు బలపడ్డారు వాళ్ళ ఆత్మీయ కూడా మెరుగుపడింది కాబట్టి ఇది ప్రవ్వే మన ఆ రీతిగా ఇది ప్రభుకే మహిమ కలుగు కాక దేవుని ఆత్మ పశుద్ధాత్ముడు మాకు ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు తన బిడ్డల ద్వారా తన దాసుల ద్వారా ప్రతి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఎంతో ప్రోత్సాహకరమైంది ఆ సాధారణంగా ఏంటంటే ఆ కొంత కూడా మనం రక్షణ పొందిన వాళ్ళు వాక్యం చెప్పడానికి ఏ సంఘం కూడా ప్రోత్సహించాలి ఎవరు కూడా మనకు దగ్గరకు రానివారు ఆలోచిస్తారు అన్నట్టు అలాంటిది దేవుని కృప వల్ల మనకు అందరికి ఇట్లా తరవి పొంది ఒకరికి అట్లా తరిమిది మంది ముందుకు పోవడం అనేది ఖచ్చితంగా ఇది ప్రవ్వే దీన్ని నడిపిస్తుంది నేను నమ్ముతున్నాను కాబట్టి ఆ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ వందనాలు ఆ ముఖ్యంగా చంద్రశేఖర్ అన్న అన్న అయితే చాలా విషయాలు అన్న ద్వారా బయలుపరచబడ్డాయి కాబట్టి అన్నం అది దేవుని కృపను బట్టి ఆయన ఆయనను మన మధ్యలో పెట్టిండు ఒక ఒక లీడర్ లాగా ఒక గొప్ప దైవజనం లాగా ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఆ రీతిగానే అది వాళ్ళ ద్వారా అది బయలుపరచబడతా ఉంటారు అది బైబిల్ ప్రిన్సిపల్ అది ఆ ఇది ఏదైతే మనం అర్థం చేసుకోవాలంటే మన ప్రభువు ఈ లోకంలో ఒక సేవకులాగా పరిచయం చేయబడ్డారు తర్వాత ఆయన అనేక మంది తయారు చేసే ఆయన సేవలో ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలి అట్లనే దేవుడు ఒక విధానం అన్నట్టు విధానం అది మొదటి నుంచి కూడా పుస్తక కాలం నుంచి కానీ దానికి పైన పాతని ఓల్డ్ టెస్ట్మెంట్లు కూడా ప్రవక్తలుగా అట్లనే ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇది దేవుని విధానము అట్లనే పరివిధి మనం కూడా ఒక లీడర్స్ లాగా ఉండి మన సేవ పచ్చల్లో కూడా అనేక శిష్యులు తయారు చేయాలనేది కేవీపీ ఒక ఉద్దేశం అన్నట్టు ఆ రీతిగా మనం అందరం ముందుకు వెళ్దాం కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాము తర్వాత అందరూ ఎన్నో విషయాలు నేర్చుకున్నారు బలపడ్డారు ఇది దేవుని వల్ల కలిగింది ప్రభుత్వ మహిమ ఆ రీతిగా ఈ ఈ హండ్రెడ్ డేస్ నడిపించిన మాధురి సిస్టర్ సారీ మంజురా సిస్టర్ కి సిస్టర్ చాలా బాగా మీరు నడిపించారు ఎన్ని డ్రెస్ ఉన్నా గాని చాలా థ్యాంక్స్ సిస్టర్ ఆ అనుభవం లేకపోయినా అంటే అనుభవం అనేది అది మనం ముందుకెళ్తేనే అర్థమవుతుంది అన్నట్టు నడిపించేది దేవుడు తన ఆత్మ నడిపిస్తాడు అన్నట్టు కాబట్టి ఆ సందేహపడే కానీ దేవుడు బాలపక్ష నడిపించింది చాలా బాగా నడిపించింది సిస్టర్ ఇప్పుడు కొత్తగా ఆ ఇప్పుడు మన మధ్యలో వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వాలందరూ కూడా వాళ్ళ అనుభవాలు పంచుకున్న తర్వాత అప్పుడు మన మధ్యలో ఉన్న నాతానీల్ బేదర్ ఫ్యామిలీ ఇచ్చిస్తారు గ్లోరీ నాతానీల్ బేదర్ వాళ్ళకి లీడర్షిప్ మనం ఆమోదించి ప్రభు వలన మన వాళ్ళకి అప్పగిస్తాము కాబట్టి ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్ మీ అనుభవాలు చెప్పాలని ప్రభు పేరట మీకు అందరికీ మనం చేస్తున్నాను ఒక్కొక్కరు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా చెప్పచ్చు నేను పేర్లు చెప్పను మీరే ముందుకు వచ్చి మన ప్రభు రక్షకుడైన ఈసు ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తున్నాను సమయం మనం ప్రజల ఈ కళ్ళం బైబిల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ ప్రోగ్రామ్ లో ఆన్లైన్ స్కైప్ లో నేను జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది ఇది ఈ టూ ఇయర్స్ లో నేను ఇంకా నేర్చుకుంటున్నా అనమాట నేను ఒకప్పుడు సేవ చేసిన తర్వాత పెళ్ళైపోయినాక వరంగల్ వెళ్ళిపోయినా అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా ఉద్యోగంలో కూడా సేవలో ఉన్నాను సాక్ష్యాలు పంచుకోవటము టీచర్స్ కోలీగ్స్ కి స్కిట్స్ రాసిస్తుంటే దగ్గర దగ్గర నూట స్కిట్లు రాసిన నేను చిన్నపిల్లల మధ్యన సేవ కోసం అనమాట ఆ టీచర్స్ వచ్చి నన్ను అడుగుతున్నప్పుడల్లా నేను స్కిల్స్ ఆ విధంగా నేను పరిచర్యలో కంటిన్యూగా నేను వాడబడుతూనే ఉన్నా అంటే డైరెక్ట్ గా నేను వెళ్ళకపోయినా నా ద్వారా దేవుడు కొనసాగిస్తూనే వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కాలంలోకి ఎవ్రీ మంత్ ఒక అవకాశం రావటము వాక్యం పంచుకోవటానికి దాని ద్వారా నేను వాక్యం లోతులనికి చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఎన్నో మాటలు ఎన్నో విషయాలు కొత్త కొత్తగా ప్రతిసారి చదువుతున్నదే బైబుల్ ఒకసారి మొత్తం చదివేసిన అనే ఒక తృప్తి ఉండేది నాకు కానీ తర్వాత నేను వాక్యంకి సిద్ధపడుతున్నప్పుడు మళ్ళీ కొత్తగా చదువుతున్నట్టు అనిపించేది అనమాట అంత కొత్త అనుభవము దేవుడు నాకు ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడల్లా నాకు ఇచ్చేవాడు అది అంత ఆనందం అంటే అసలు తిండి తిప్పలు మానేసి కూర్చునేదాన్ని బైబుల్ పట్టుకొని ఒక్క ఒక్కొక్కసారి అంతసేపు ధ్యానం చేస్తున్నా కూడా ఇంకా తక్కువే ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనేది నేను నేర్చుకున్నాను ఇప్పుడు తర్వాత మన మన మెసేజర్స్ ఎవరెవరైతే స్పీకర్స్ మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా కూడా దేవుడు ఒక కొత్త విషయాన్ని అయితే మాట్లాడుతున్నాడు వాళ్ళు నేర్చుకున్నారు తెలుసుకున్నారు విన్నారు త్రత వాళ్ళ సాక్ష్యంల ద్వారా దేవుడు మనతో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాడు ఇది ఒక రకంగా రివైవాలే అంటా నేను ఉజ్జీవం కదా చల్లారిపోతున్న టైంలో ఆ ఇంకా అంత అయిపోయింది జాబ్ అయిపోయినాక ఇంకా నేను ఖాళీగా ఉన్న అనుకున్న టైంలో నాకు ఇది ఒక వర్క్ లాగా అయిపోయిందనమాట ప్రతిరోజు వాక్యంకి టైంకి రావటము ఎప్పుడో పవర్ కట్ ఉంటే తప్ప లేదా సెల్ ఫోన్ ట్రబుల్ ఇస్తే తప్ప నేను అసలు మిస్ కాలేదు ఈ ఇయర్స్ చాలా రేర్ గా ఏదైనా అకేజన్స్కి వెళ్తే ఇప్పుడు కూడా నేను ఏ రోజు మిస్ అయినా ఆ రోజు ఏదో లోట్ అనమాట ఏదో మిస్ అవుతున్నాను ఈ రోజు అనేది నాకు ఒక రకమైన ఆత్మ ప్రేరేపణ అనమాట ఈ రోజు మిస్ అవుతున్నా నేను అని ఎట్టి పర్సనలో దాని తర్వాత రికార్డింగ్స్ లో నేను వినేదాన్ని ఖచ్చితంగా దాన్ని విని నా టీచర్స్ కి నా కొలీస్ కి అందరికీ నేను ఫార్వర్డ్ చేసేది దాన్ని ఎవరెవరైతే వినగలరో వాళ్ళు వినొచ్చు అని చెప్పి ఈ విధంగా వాళ్ళకు చాలా మంది టీచర్స్ నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే చాలా బాగుంది టీచర్ ఈ ప్రోగ్రామ్ ఇది కాకపోతే అది ఆర్చీర్స్ లో ఆ యాప్ లేదు కొంతమందికి తర్వాత యూట్యూబ్ వచ్చేసరికి అది చాలా మందికి అవకాశం వచ్చిందనమాట దాని ద్వారా వాళ్ళు వినగలుగుతున్నారు అయితే నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే మనము మాట్లాడేటప్పుడు వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం కానీ అది ఒక వ్యక్తికి సంబంధించి చెప్పకూడదు ఎవరిని కూడా మనము దృష్టిలో పెట్టుకొని చెప్పం ఎందుకంటే ఇది ఇప్పుడు యూనివర్సల్ గా వెళ్తున్న వాక్యం కాబట్టి అది అనేకులు వింటారు ఒక కళ్ళం మినిస్ట్రీస్ లో వాళ్ళే కాదు కాబట్టి అనేకులు వింటున్నారు కాబట్టి ఇది గ్లోబల్ గా మనము వాక్యం అందించాల్సి ఉంటుంది ఒక వ్యక్తికి లేదా కొంతమందిని దృష్టిలో పెట్టుకొని మనము వాక్యం చెప్పకూడదు లేదా కొన్ని సంఘాలని మనము దృష్టిలో పెట్టుకొని వాక్యం చెప్పకూడదు ఎందుకంటే మనం వాక్యం పంచుకునేటప్పుడు అది అందరూ వినాలి కనువిప్పు కలగాలి ప్రభువు రాకడకు సిద్ధపడాలి ఆ విధంగా సువార్త ఖచ్చితంగా మన వాక్యంలో ఉండాలి ఆ తర్వాత మన సాక్ష్యంలో ఉన్న సాక్ష్యం లేకపోయినా సువార్త ఖచ్చితంగా ఉండాలి అందులో ఏ సుప్రభువు లేకుండా ఆయన ఇన్స్ట్రక్షన్స్ కొంతమందికి చెప్పమన్నాడు దేవుడు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పలేదు కాబట్టి మనము వాక్యంని కొంచెము ధ్యానం చేసేటప్పుడు దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది ఎందుకంటే నీకు చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పకుండా ఉంటే అది నీకే శ్రమ అంటాడు కాబట్టి ఈ చిన్న సజెషన్ని తీసుకొని వాక్య ధ్యానం చేసేటప్పుడు కొంచెం లోతుగా దేవుడి వాక్యం అందిస్తుంటే ఇది ఆల్రెడీ ప్రార్థన కోసము అదే మూల పాఠంలు అంటాం కదా ఈ మూల పాఠంల గురించి ఆల్రెడీ మనం విన్నాం ఇప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు వాళ్ళకైతే అవసరమే కాకపోతే ఆల్రెడీ సేవలో ఉన్న వాళ్ళం కాబట్టి మూల పాఠములను కాకుండా దేవుడు ఇంకే ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడు కొత్త మాటలు ఇంక ఎందుకంటే రోజు ఆయన వాక్యము కొత్తది ఎందుకంటే ఆయన ప్రేమ ప్రతిరోజు నూతనమైన వాత్సల్యమే కాబట్టి మనం కూడా ఆ వాక్య ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాయి మనం ఖచ్చితంగా తెలియజేసి ఉంటుంది కాబట్టి ఇది అనేకులకు మనం చెప్తున్నాం ఒక్క కళ్ళం బైబిల్ మినిస్ట్రీస్ లో మెంబర్స్ కి మాత్రమే కాదు కాబట్టి కొత్త వాళ్ళు కూడా యూట్యూబ్ లో వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం యూనివర్సల్ గా మెసేజెస్ ప్రిపేర్ అయ్యి సిద్ధపడి ఉంటే బాగుంటది కాబట్టి దేవుడు నాతో మాట్లాడినట్టుగా దేవుడు అందరితోనూ ఏదో విధంగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరికి వాక్యానుభవం వస్తుంది కాబట్టి దేవుడి యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించి దేవుని వాక్యం ఇంకా బలపరిచి ఆదరించి ఇంకా కొంచెం ఇంకా సరస్వతం పోయినాం ఇంకా బలపడదాం వాళ్ళ ఈ అనుభవంలో వాళ్ళకు దేవుడు ఇచ్చినానికి చేసిన పరిచయానికి దేవుడు వాళ్ళకు జీసస్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు చంద్రశేఖర్ అనే కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను బ్రదరు ఈ యొక్క కేబిపిఎం గ్రూప్ స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరూ దేవుళ్ళు ఎదుగుటకు మంచిగా వాక్యం ధ్యానించడానికి గొప్ప అవకాశం బ్రదర్ అందరికి ఇచ్చిండు బ్రదర్ వందనాలు ఇంకా ప్రతి దినము ఎనిమిది నలభై కల్లా సిద్ధపడి దేవుడు ఇవ్వలేం వాక్యం మాట్లాడతాడు అని దేవుళ్ళు ఎదుగుటకు దేవుడు గొప్ప కృప చూపించిండు దేవునికి వందనాలు స్తోత్రాలు లీడింగ్ చేసేవాళ్ళు కూడా మంచిగా లీడింగ్ చేసిండ్రు సుజాత సిస్టర్ కానీ దీపాస్టర్ కానీ క్యాథరిన్ సిస్టర్ కానీ నేను వచ్చినాక మాధురి సిస్టర్ కానీ మంజు సిస్టర్ కానీ అందరూ మంచిగా అందరికీ మంచిగా పాటలు పాడటం కానీ రాకపోయినా కానీ ప్రోత్సహించి ముందుకు నడిపించిండ్రు వాక్యం చెప్పడానికి కూడా రాకపోయినా కానీ దేవుళ్ళ ఛానల్కి వాక్యం చెప్పడానికి సేవలో దూరమైన కాబట్టి దేవుడు మళ్ళీ వాక్యం చెప్పడానికి దేవుడు నోదన పరిచిండు అందరికీ అవకాశం కల్పించిండు దేవునికి వందనాలు ఇంత గొప్ప కేడికి నేను ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించిన ప్రవీణేశ మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేస్తున్నాము ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుగా తండ్రి ప్రేమ కలిగింది దేవా నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ఇంతవరకు మీ సన్నిధిని అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ సమయంలో తండ్రి మీరు చేసిన కార్యములను బట్టి మీ సాక్ష్యం పంచుకోబోతుంటే సహాయపడమని అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె నేను ఇది కూడా అనేక చెప్పాను ఇది కూడా మరొకసారి మీరు చెప్పాలని ప్రేరేపణ కలిగింది ఆ నేను మార్మోన్స్ పొందిన కొత్తల్లో నాకు అసలు ఏం తెలియదు నేను వేరే వేరే చర్చెస్ కు ఆదివారం పోయేవాడిని వచ్చేవాడిని అంత మించిగా నాకేం తెలియదు ఆదివారం పోతే చాలు అనుకునే టైప్ ఉండేటువంటి వాడిని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిండేవాడిని అంతకుమించి నాకేం తెలీదు నువ్వు సేవ చేయాలి మనం కూడా వాకింగ్ చెప్పాలి నా హృదయంలో అయితే ప్రేరేపణ ఉండేది నేనైతే మారుమని పొందిన కొత్తల్లోనే బాప్తిసం తీసుకునేటప్పుడే నేను దేవుని సేవ చేయాలి దేవుని మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను బాప్తీసం తీసుకున్నాను ఎందుకంటే దేవుడు అంత బలంగా నా మారు పొందినప్పుడు ఆ తీర్మానంతో నేను మారు మనసు బాప్తిసం పొందాను కానీ నాకు ఈ విధానం తెలియదు ఎట్లా పోవాలా ఎలా చేయాలా ప్రోత్సాహకం లేదు ఆ ఇల్లు వచ్చేట ఇల్లు వచ్చేదానికే తప్ప వాక్యం చెప్పడానికి గాని ఇలా సువార్త చేయాలని గాని ఇలా వాక్యం చెప్పాలని కానీ ఇలా దేవుడిని వాడుకుంటాడని కాని దేవుడి నీకు ఇంత శక్తినిచ్చాడని కాని దేవుడిని ద్వారా ఇన్ని కార్యాలు చేస్తాడని గాని నీకు ఇన్ని కృపావరాలు ఉన్నాయని కానీ ఏది కూడా నాకు అప్పట్లో తెలియవు అంత బోధలు కూడా లేవు ఇప్పుడు ఎక్కడా కూడా చాలా వరకు చూసుకుంటే ఆ సమయంలోనే నేను చాలా లేట్గా వచ్చిన వ్యక్తిని నాకంటే ముందు రవి బ్రదర్ వాళ్ళు నడిపించే వాళ్ళు బ్రదర్ ఉన్నాడు అప్పటికి ఉన్నారు కానీ నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత అప్పట్లో జాయిన్ అయిన కొత్తలో అన్న చెప్పేటువంటి వాక్యాలు సమ సమర్థవంతమైన వాక్ కావచ్చు ఆ పరిశుద్ధమైన స్థలంలో హేయమైన వస్తువుల గురించి కావచ్చు అప్పట్లో ప్రకటన గ్రంథ సంఘాల గురించి ఆ గుర్రాల గురించి అవన్నీ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపించాడు అప్పటికి వాక్యాలు చెబుతున్నాము అప్పటికి నేను కూడా అంతే మెదగలేదు దేవుడు నాకేవో బయలుపరిచిన రెండు మూడు మాటలు చెప్పేవాడిని తర్వాత అప్పుడు చెప్పిన తర్వాత నేను అన్న ద్వారా మాటలు విన్న తర్వాత ఎంతగానో ప్రేరేపించబడ్డాను ఆ దేవుని పరిచర్య చేయాలి ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలని నేను ప్రయా ఆ రీతిగా నేను పరిచర్య ఆరంభించాము బయటకు వెళ్ళి దేవుడు నడిపించాడు నా జీవితంలో అయితే నేను ఒకటే చెప్పగలుగుతాను ఈ కైవిప్యంలోనికి రావడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఆ ఈ గ్రూప్ ద్వారానే సేవకులు తయారయ్యారు మామూలుగా మారు పొంది విశ్వాసం ద్వారా రక్షించబడేది ఒక ఎత్తే అయితే సేవకులుగా దేవుని పని చేయాలి దేవుని శిలువను మోయాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉండడం ఇంకొక ఎత్తు అయితే ఆయన సిలువను మోయాలి ఆయన పరిచర్ చేయాలి అని భారాన్ని మాత్రం నాకు ఇచ్చింది గ్రూపే అనేకమైన విషయాలు అన్న ద్వారా కానీ రవి ద్వారా కానీ దిల్లి బ్రద ద్వారా కానీ ప్రతి ఒక్కరి గ్రూప్ ప్రతి ఒక్కరి ద్వారా అందరి ద్వారా నేను తెలుసుకుంటూ వచ్చినాను నేను నేర్చుకుంటూ వచ్చాను ఎన్నో విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు నేను కూడా ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను ఎన్నో విషయాలు దేవుడు నాకు తెలియజేశాడు నా వ్యక్తిగతమైన జీవితాలను కొన్ని అనేకమైన విషయాలు నేను పాటించాను వాటి ఫలాలు నేను చూశాను అవి నేను బయట అనేక చోట్ల ప్రకటించాను ఎన్నో విషయాలు దేవుడు తెలియజేశాడు అవి నా శారీరకంగా భౌతికంగా నా యొక్క వ్యక్తిగతమైన జీవితానికి అవి నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి నా యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి అన్ని రకాలుగా నేనైతే ఒక మాట చెప్పగలను అనుకుతా ఒక మెట్ అయితే ఎదగలిగాను దేవుని కృపను బట్టి ఇక్కడ ఉన్నటువంటి బట్టి దేవుడు అంతగా నడిపించాడు ఆరంభంలో కొంతకాలం జాయిన్ అయినాము తర్వాత ఆఫీసులకు వెళ్తూ నేను కూడా మధ్యలో డ్రాప్ అయినాను అయినా కానీ రవి బ్రదర్ వాళ్ళు అన్న నడిపిస్తూ వచ్చారు ఎప్పుడైతే ఇది మళ్ళీ నైట్కి షిఫ్ట్ అయిందో అప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వడానికి గొప్ప అవకాశం దొరికింది అప్పటి నుంచి జాయిన్ అవుతున్నాం ఎప్పుడైనా బయటికి పరిచయ పోయినప్పుడు ఎప్పుడన్నా లేట్ గా ఇంటికి వచ్చినప్పుడు కుదిరినప్పుడే తప్ప మాక్సిమం నేను కూడా జాయిన్ అవడానికే ప్రయత్నం చేశాను అప్పుడప్పుడు నుంచి కూడా చాలా సార్లు జాయిన్ అవ్వలేకపోయాను ఎందుకంటే వర్క్ విష లేదా బయట పరిచయంకి వెళ్ళినప్పుడు ఎక్కువగా నేను కూడా జాయిన్ అవ్వలేకపోయాను కానీ నేను మాక్సిమం నాకు సమయం దొరికినంత వరకు నేను జాయిన్ అవ్వగలిగాను దేవుడు కూడా నన్ను ఎంతగానో బలపరిచాడు ఆ తర్వాత క్యాత్రిన్ నడిపించినప్పుడు మాధురి సిస్టర్ నడిపించినప్పుడు దీపా సిస్టర్ నడిపించినప్పుడు సుజాత నడిపించినప్పుడు ఎంతగానో వాళ్ళు చక్కగా నడిపిస్తూ వచ్చారు కొత్త కొత్తగా విధానాలు నడిపిస్తూ వచ్చారు ఈతో ఈ వంద రోజుల్లో మా మంజుల సిస్టర్ గారు కూడా ఎంత బాగా నడిపిస్తూ వచ్చారు ఈ పరిచయ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది దేవుని వల్ల కలిగింది దాంతో పాటు నేను నమ్ముతాయి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ చేయాలి ప్రతి ఒక్కరికి ఆ భారం ఉంది ఆ పిలుపు ఉంది అందుకే దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో ఇంకా మనం బలం పొందుకోవాలా ఈ పరిచయ కొనసాగాల ఇంకా ముందు ముందు నడిపించేటువంటి ఆ వారు కూడా దీన్ని బాగా నడిపించాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము తర్వాత ఈ పరిచయలు ఇంకా అనేక మంది జాయిన్ కావాలా ఇంకా అనేక మంది శిష్యులుగా తయారు కావాలి ఇంకా వాళ్ళు కూడా పరిచయలు అభివృద్ధి పొందాలా అని ప్రార్థన చేస్తూ ఉన్నాము నేనైతే నా వ్యక్తిగతమైన ప్రార్థనలో ఉంటుంది కాబట్టి ఇంతవరకు మందు నడిపించిన మందుల సిస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అదే నడిపించబోయే ఆ మనతీయులు అన్న వాళ్ళ కూడా అన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నవాళ్ళు కూడా బాగా నడిపించాలని ప్రతిరోజు ప్రేర్ చేస్తూ ఉంటాను ఇంకా దేవుడు అనేక మందిని ఈ యొక్క పరిచర్ ద్వారా దీవించాలని ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వెళ్తున్నాయి కాబట్టి ఈ వాక్యాలు అనేక వెళ్ళాలి వాళ్ళు కూడా ఇందులో సత్యాలు తెలుసుకోవాలి మాటల ద్వారా ఆదరించబడాల బలపడాలనేది ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుడు ఎంతగానో ఈ యొక్క పరిచర్య ద్వారా బలపరుస్తున్నాడు ప్రతిరోజు దేవుడితో కలిపేటువంటి సహవాసం మనకి రోజు ఇచ్చాడు సహవాసం నుంచి దూరం అయిపోతే ఏమవుతుందంటే కొద్దిగా బలహీన ఒకటికి నాలుగు కట్టెలు కలిసినప్పుడు వచ్చే మంటకి ఒక్కటి మండే మంటకి తేడా ఉంటది అది నా జీవితంలో కూడా నేను చూశాను సహవాసంగా ఉండడం మంచి విషయము అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఈ గ్రూప్ ద్వారా కాబట్టి ఆశీర్వాదాన్ని మనం ఎవరూ కోల్పోకూడదు మనం కొనసాగాలి ప్రతి ఒక్కరం కొనసాగాలి దీన్ని ఇంకా అనేక మంది కొత్త వాళ్ళకి తెలియజేసి వాళ్ళని జాయిన్ చేపించి ఇంకా దీన్ని విస్తరించేలాగా మనం కూడా ప్రయాసపడాలి దేవుడు ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించలే ఈ అవకాశం ఇచ్చిన టైం ఇష్టం దేవునికి వందనాలు మరి ఈ అవకాశంలో మరి ఎంతో మంది ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు ఇది దేవుని కృప నడిపింపు కాబట్టి మనం ఒక కూటమిగా చేసుకొని దేవుని సంధిని ఆరాధన ఇది గొప్పతనము దేవుడి ఈ అవకాశము మనం కొనసాగించుకోవాలి ఇంకా అనేక మంది కూడా జాయిన్ అవుతారనే నాకు నమ్మకము దేవుడి తలంపులన్నీ అవే మన మార్గంలో ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఈ కేపి ద్వారా మనం అనేకమైన విషయాలు బయలుపరచబడ్డాయి అనేక విషయాలు తెలుసుకున్నాము ఇంకా సేవకు ప్రోత్సాహంగా ఏ విధంగా తయారు కావాలా దేవుని రాజ్యానికి ఏ విధంగా తయారు కావాలా అనేదే మనకి మంది ప్రార్థన దేవుని తలంపు కానీ ఎన్ని సైతన్య ఆటంకాలు ఉన్నా కూడా మరి దాని మీద మనకు విజయం ఇచ్చిండు ముందుకు నడిపిస్తున్నాడు ఇంతవరకు మనందరినీ తీసుకొనిస్తుంటే ప్రోత్సహిస్తున్నారు మన బ్రదర్ సిస్టర్స్ అందరికీ దేవునికి వందనాలు వాళ్ళకు కూడా వందన చెల్లిస్తున్నాం ఈ టైంలో ఈ నేను నేర్చుకుంది ఏంటంటే దేవుడు ఎన్నో విషయాలు బయలుపరచబడ్డది ఎందుకంటే అన్న చెప్పిన ప్రకారంగా టూ థౌసండ్ మేము అక్కడి నుంచి ఉన్నాము విన్నాము అనేకమైన విషయాల్లో బలపరచబడ్డాము మరి కొన్ని విషయాలలో మరి అక్కడ ఎన్నో మనకు మనస్పర్ధలు ఎన్నో వచ్చినాయి మరి అయినా కూడా దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చినట్ట దేవుని కృప కానీ ఇంకా దేవుని ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు ఇంకా మన అనేకమైన విషయాల చేత ముందుకు నడిపిస్తాడని నేను నమ్ముచున్నాను ఇంకా అనేక మంది ఇక్కడికి వస్తారని కూడా నమ్మకము ఎందుకంటే మరి ఇద్దరు ముగ్గురే నడిపించుకుంటూ తీసుకొని వచ్చినారు మరి బ్రదర్స్ ఎంతో మంది కూడా మరి చాలా మంది ఫస్ట్ లో జాయిన్ అయ్యి మన తర్వాత వెళ్ళిపోయి మన ఇద్దరు ముగ్గురు నడిపించుకుంటూ ఇడికి దాకా తీసుకొచ్చిన అంటే అది దేవుని ప్రణాళిక ఎందుకంటే దేవుడు తన బిడ్డల్ని ఏర్పరచుకున్నాడు మరి మార్గము తెలుసుకొని అనేక మందిని ఇక్కడికి తీసుకొస్తారనే దేవుడు మన సిద్ధపాటు చేసింది ఇక్కడ మనల్ని అంతా నేర్పరచుకుంటూ ఇందులో మనది గొప్పతనం ఏం లేదు దేవుడిదే దేవునికి మైమా కలిగుండగాక మరి ఇది నేర్చుకున్నది ఏంటంటే దేవుడు మరి కొన్ని విషయాలలో మాకు ఎన్నో ఆటంకాలు ఉన్నా కూడా ఇందులో జాయిన్ అయిన తర్వాత అనేకమైన విషయాలు దేవుడు బయలుపరిచిండు అనేకమైన విషయాలు నేను దేవుని సంధిలో కూర్చొని స్థిరంగా నిలబడేకి అవకాశం దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచిండు ప్రతి ఏ విధంగా నువ్వు ఎదుర్కోగలుగుతావు అనేది ఇక్కడ అన్ని కూర్చొని మేము నేర్చుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ విషయము ఈ ప్రార్థన ఈ సావాసం లేకపోతే మేము ఏమి కూడా నేర్చుకోకలేకపోతుంది రాత్రి కాలం ఎందుకంటే మనకు ఒక దేవుడి ఇచ్చిన అవకాశం మనం పోయి ఎక్కడ చర్చలో కూడా చెప్పేవాళ్ళు కాదు మనం పోయి అక్కడ సావాసంలో కూర్చొని కూడా మనము నేర్చుకోవడం ఇంత గొప్ప ధాన్యత ఇది దేవుడిచ్చింది ఇందులో కూర్చొని అనేకమైన విషయాలు నాకు దేవుడు బయలుపరిచిండు చూపిస్తున్నాడు మరి ఏది అడిగినా కూడా దేవుడు మరి సేవకి ఏ విధంగా తయారు కావాలని ఈ రోజు నేను ప్రార్థన అడుగుతున్నాను దేవుని రాజ్యం విషయంలో మరి ఏ విధంగా మేము సిద్ధపడాలా భూమి మరి అన్నప్పుడు ఈ ప్రార్థన ద్వారానే మేము అన్ని నేర్చుకుంటున్నాం ఇక్కడ దేవునకు అన్ని నేర్పిస్తా ఉన్నాడు చూపిస్తా ఉన్నాడు స్థిరంగా నిలబడుతున్నాం ఆ దేవుడు ఏది మనం కావాల్సినది కూడా దేవుడు కలగా చేస్తుంది ద్వారా చూడు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అన్య సువార్త చేయడం చాలా కఠినం ఉంటది కానీ మనమైతే ఈజీగా చెయ్యాలి అంటే ఈ సావాసంలో కూర్చొని అన్ని నేర్చుకుంటే మనం ఎట్లయినా విజయం పొందగలుగుతాం వాళ్ళందరినీ దేవుని సంధికి తీసుకొని రాగలుతాం అలాంటి ప్రోత్సాహత అలాంటి శక్తి దేవుని కృప ఇందులో ఉంది మన దాంట్లో ఉన్నది ఈ కేపీపీఎంలో ఇది దేవుడు స్థిరపరిచింది కాబట్టి దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అందరినంటే మనం కూర్చొని నేర్చుకుంటేనే కానీ మనం ఏది చేయలేము ఇంకా దేవుడు అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు కానీ మనం తీసుకోవాలి మనం భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో తీసుకుంటేనే మనము ఇతర మనము రక్షించగలుగుతాము అంతే కానీ ఇప్పుడు ఇంతవరకు మరి బ్రదర్స్ ఎంతో మంది ప్రోత్సహించి ఈ మీటింగ్ ని తీసుకొని వస్తా ఉన్నారు మరి దేవుడు మరి ప్రతి ఒక్క బిడ్డని ఇక్కడ స్థిరపరిచిండు సిద్ధపరిచిండు మరి ఏ విధంగా టైం కుటు మెయింటైన్ చేయాలి అంటే ఇది చాలా కష్టము కానీ ఎన్నో ఆటంకాలు ఉంటాయి కుటుంబ ఫ్యామిలీ విషయంలో బయటికి వెళ్ళడు ఉంటది మరి అనేకమైన విషయాలలో మరి పిల్లల విషయంలో ఉంటది మరి కుటుంబీకులను చూసుకోవాలా మరి అనేకమైన విషయాలు చూసుకోవాలి ఆటంకాలు ఉంటాయి కానీ ప్రతి ఒక్క బిడ్డ నడిపిస్తుందంటే దేవుణ్ణి నడిపింపు ఇది ఇది గొప్ప అవకాశము బ్రదర్ సిస్టర్లు అందరూ వస్తున్నారు మరి అందరికీ వందనాలు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక స్వరాజ్ వందనాలు అందరికి చిన్న ఎయిటీన్ హండ్రెడ్ వరకు మమ్మల్ని రక్షించి దేవా కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ ఇంత మంచి ధన్యత మాకు ఇచ్చిన బట్టి స్థూత్రం మా ప్రభావ ఇక్కడ నడిపించిన యాజకులను ప్రతి ఒక్కరిని దేవాస్ లీడర్స్ నివించి ఆశ్రయించాను ఇక్కడ ముందు నడిపించబోయే వారిని కూడా దీవించి ఆశ్రయిస్తారని త్వరగా రాబోతేటబెట్టుకోవచ్చు నా తండ్రి ఆ మేన్ అందరికి నేను జాయిన్ అయినందుకు థ్యాంక్ సో మనం ఏంటంటే ఆఫ్టర్ లాక్డౌన్ నుంచి మనము ఇక్కడ స్టార్ట్ చేసినాము సో అప్పుడు స్కైప్ ఏంటంటే పెద్దవాళ్ళు అందరూ చేస్తుండే మాకు స్కైప్లో అలౌడ్ లేకుండా ఉండే అప్పుడు ఆ టైంలో తర్వాత మనకు ఏంటంటే టూ నుంచి ట్వంటీ నుంచి అప్పుడు తర్వాత అలవాటు ఇది టూ నుంచి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మేము జాయిన్ అయ్యి సో ఓవరాల్గా మేము కూడా లాస్ట్ నాకు జాబ్ లేనప్పుడు టూ ఏప్రిల్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు మేము టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ డేస్ వరకు మాకు నడిపే అవకాశం ఇచ్చిండు సో దేవునికి స్తోత్రము సో ఇది నడిపించినందుకు ఏంటంటే మనము ఇక్కడ కాదు మనం ఎక్కడ పోయినా కూడా మా సంఘంలో కానీ ఎక్కడైనా కూడా మనము యాజకత్వం నిర్మించడానికి మనకి అవకాశం అనేది వస్తుంది ఇక్కడ నడిపించినాక ప్రతి దాంట్లో మా మాట్లాడే విధానంలో కానీ సో ఓవరాల్ గా మా యాటిట్యూడ్ లో కానీ మా యొక్క ప్రవర్తనలో ప్రతి ఒక్క మాటలో గాని ఏ తడబాటు లేకుండా మనం దేవుని సన్నిధిలో ఉన్నాము దేవుడు చూస్తుండే మనల్ని అన్నట్టు మనం ఎవ్రీ టైమ్ మేమైతే ఇట్లా పాటిస్తున్నాము సో ఎవ్రీ డే మనకి ఇది ప్రేయర్ ఉన్నదంటే మనము చేసే రోజు రోజు పనిలో ఎంతో అలసిపోయినాను ఆఫ్టర్వర్డ్స్ అలసిపోయినా కూడా ఆఫ్టర్వర్డ్స్ తర్వాత రికార్డింగ్ ఉంటది కాబట్టి దాన్ని మేము వినగలుగుతున్నాము సో ఏంటంటే ఎంతమంది లీడర్స్ వచ్చినాను ప్రతి ఒక్క లీడర్ ఒక్కొక్క వెరైటీగా మనకు ఉంటారు సో యాస్ పర్ టైం ప్రకారం చూస్తే సో అందరూ టైం పాటించి ప్రతి ఒక్కరూ మంచి చేస్తున్నారు సో ఏంటంటే దేవుని యొక్క కృతజ్ఞతలతో దేవుని యొక్క ఆత్మతోటి ఈ యొక్క నడిపింపు అనేది మనకు జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనుషులను నమ్ముకున కంటే యహోవాన్ని మేలు సో ఎవ్రీ టైం మనము మనుషులు ఇప్పుడు ఉంటారు తర్వాత ఎక్కడనో వెళ్తారు సో వాళ్ళు ఏంటంటే మనకు ఆకర్షించడానికి అందరూ చూస్తుంటారు సో అటువంటిది కాకుండా మనం దేవుని నమ్ముకొని ఈ యొక్క దేవుణ్ణి మనం నిలిచి ఉంటే మనం ఇక్కడ ఏమంటుండంటే ఏహోన్స్ వాడతా పదిహేను చూస్తే అయితే వచ్చినము ద్రాక్షవాళిని నేను పీగలు మీరు అయితే ఎవడును నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమో చేయలేరు ఏబిపిఎమ్ ద్రాక్షవాళి లాంటిది మనము తీగలము ఎవ్రీ టైం మనము ఈ యొక్క కేబిపిఎంలో ఉంటే ఎవరి టైం మనము బహుగా ఫలిస్తామని నా యొక్క నమ్మకం ఈ దాంట్లో ఉంటే ఎవ్రీ టైం మనము వేరుగా ఉండి మనం ఏమి కూడా తేలేము వేరుగా అంటే ఈ యొక్క ఆరాధనకు రాకుండా మనం వేరుగా ఉన్నామంటే మనము ఐకిక విచారాలతోటి లోకంతో మనము పుట్టుకొని వెళ్ళిపోతున్నాం ఎవడైనా నా అందరి నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి ఏం చేస్తారు కాల్చివేతురు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము ఏం చేస్తున్నాము ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము ఎందుకు వస్తున్నాం కేబిపిఎం లో బహుగా ఫలించాలి ప్రతి ఒక్క కుటుంబము బహుగా ఫలించాలి మేము ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఎయిట్ మెంబర్స్ ఉండే వాక్యాన్ని చెప్పేవాళ్ళు సో ఇప్పుడు ఇంకేంది ముప్పై మంది అయ్యారు సో ముప్పై మంది అయ్యారు సో ఎవ్రీ టైం వి విల్ ఇంక్రీజ్ అవర్ ఇంకా ఇన్ఫినిటీ వరకు పోవాలి మనము ఇక్కడ మొత్తం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సేవ చేసి ప్రతి ఒక్కరు యొక్క ప్రతి తీసివేసి లోకం తరఫు తిరగ తిరగకుండా సో దేవుడిని తట్టు తన మనసును ప్రతి ఒక్కరు ఫలించాలని నా యొక్క మనవి సో సిస్టర్ గారు మా బాగా సపోర్ట్ చేశారు హండ్రెడ్ డేస్ వరకు చేశారు అంటే చాలా మంచిగా నడిపించారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సిస్టర్ కూడా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా దేవుడి యొక్క చిన్న సాక్ష్యం ను దేవుడు దీవించను గాక థ్యాంక్ సో మచ్ అన్న మొదట మన ప్రభువును రక్షకుడనైనా ప్రభువైన ఏసుక్రీస్తు నామం పెరట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని నేను నా పట్ల దేవుడు చేసిన మేలుకై సాక్ష్యమిస్తాను పరిశుద్ధుడ తండ్రి గొప్ప దేవ కనికిరం గల వందనాలు స్తోత్రములు దేవ ఇదిగో నా తండ్రి మరలా నీ సన్నిధిలో నిలబడి నైనా నీ ప్రియులు ఈ రీతిగా నువ్వు నా పట్ల చేసిన మేలును బట్టి కృపను బట్టి తండ్రి నీ యొక్క ప్రణాళికను బట్టి దేవా నీకు స్తోత్రాలు వందనాలు ఈ రీతిగా సాక్షిని నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కాబట్టి మన జీవితంలో చూస్తే మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో రెండు దశలుగా ఉంటుంది చూడండి ఏసు క్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు ఎరిగిన తర్వాత కాబట్టి ఎరగక ముందు ఎలా ఉండేవాళ్ళం అంటే మనందరికీ తెలుసు పాపంలో ఉండేవాళ్ళము లోకంలో ఉండేవాళ్ళము అలాగే ఎరిగిన తర్వాత దేవునిలో ఉన్నాము దేవుని సన్నిధిలో ఉన్నాము అలాగే నేను కూడా కేపీపిఎం గ్రూప్లో రాకముందు కేపీఎం గ్రూప్లో వచ్చిన తర్వాత అనేది రెండు రకాలుగా విభజించవచ్చు అన్నట్టు కేపీపిఎంలో రాకముందు నేను ఎలా ఉండేవాడిని నా ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడిని సినిమాలు పిచ్చంటే ఎక్కువ అంతా లోక సంబంధంగా లోకాతీతంగా జీవించేవాడిని ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో అంతా చీకటే ఉండింది అంతా పాపమే ఉంది ఎక్కడ కూడా మొదటి నుండి కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిని కాదు ఏ రోజు కూడా దేవుని మందిరానికి కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన వాడిని కాదు అలా నేను నా జీవితంలో ఉంటున్నప్పుడు మనోజ్ బ్రదర్ వల్ల ఇంటి మీద పైన నేను రెంటుకున్నప్పుడు నాకు మారు మనసు పొందాల బాప్తిష్స్మం పొందాలనే ఒక ఆలోచన కలిగింది ఒక ప్రేరేపణ కలిగింది కాబట్టి ఎప్పుడైతే మారు మనసు చంద్రశేఖర వర్ణ ద్వారానే నేను బాప్తిష్మం పొందినాను అజీజ్ నగర్లో తర్వాత ఒక సంవత్సరం కూడా బాప్తిష్మం పొందినప్పటికీ కూడా జీవితంలో ఎలాంటి మార్పు లేదన్నట్టు అంటే రక్షణకు తగినట్టుగా జీవించే జీవితం లేదు అదే లోకాతీతమైన జీవితమే కలిగి ఉన్నవాన్ని అయితే ఎప్పుడైతే ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిందో అప్పుడే మా జీవితాలు ఒక మలుపు తిరిగినట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది మనం చూస్తే అపోస్తుడైన పౌలు కూడా ఆయన నడుచుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడం అంతకు ఆయన జీవితం ఒకటి ఆ తర్వాత ఆయన జీవితం ఒకటి అన్నట్టుగా ఉంటది అలానే నా జీవితంలో కూడా కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఈ లాక్డౌన్ వర్షీ పవర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అవుట్ గ్రూప్ వాళ్ళు నడిపిస్తున్నారు మా బాబాయ్ రవి బ్రదరు ఈ తిరుమలగిరిలో పనులు చేపిస్తాం మా ఇంటికి వచ్చేవాడు బ్రదర్ వాళ్ళ ఇంటిపైకి ఆయన జాయిన్ అవుతూ వాడు మేము దాన్ని చూస్తుండేవాళ్ళం కానీ మేము ఎప్పుడు జాయిన్ అవ్వలేదు తర్వాత ఎప్పుడైతే అవుట్ రీచ్ గ్రూప్ వాళ్ళు కాకుండా మరలా కేబీపీఎం గ్రూప్ రవి బెదరు దాన్ని నడిపించినప్పుడు మేము స్టార్ట్ అయినాం జాయిన్ అవ్వడం ఎప్పుడైతే మేము జాయిన్ అయినామో అప్పుడు అన్నవాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు రవి బెదర్ వాక్యం చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళ వాక్యాలు వింటుంటూ ఉండేవాడిని శ్రావణ్ బెదరు చాలా మంది బ్రదర్స్ అప్పుడు ఉన్నారనమాట అయితే వాళ్ళు వాక్యం చెప్తుంటే నేను వినే వ్యక్తిగా ఉండేవాడిని కానీ నాకు వాక్యం తెలియదు దేవుని గురించి ఏమీ తెలియదు ఒకనొక దశలో చంద్రశేఖరరావు అన్న శ్రావణ్ బెదర్ కూడా నన్ను వాక్యం చెప్పమంటే నాకేం తెలుసు అన్న నాకు చెప్పడానికనేవాడిని అలా ఏ మాత్రము నాకు అర్హత లేదు యోగ్యత లేదు మా భార్య అలా అయితే ఈ కేబీపీఎం నడిపించడానికి ఆమె అనర్హురాలు అలాంటి ఆమెను దేవుడు ఏర్పరచుకొని అన్నవాళ్ళు ఎట్లయితే ఈ లీడింగ్షిప్ ఇచ్చి ప్రోత్సహించారో ఆమె కూడా దేవునిలో బలపడింది కొన్ని రోజుల తర్వాత నేను కూడా వాక్యం చెప్పాలన్న ప్రేరేపణ ఆమెకు కలిగింది నేను మొదట బైబిల్ చదువుతాను సిద్ధపడతాను అన్నప్పుడు కాబట్టి దేవుడు ఎవరి ద్వారా ఎలా మన జీవితాల్లో మార్గాన్ని త్రోవను సరళం చేస్తాడు అది మనకు తెలియదు అలానే నేను ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు అన్నవాళ్ళు చంద్రశేఖర అన్న వీళ్ళు వాక్యం చెప్పడము నన్ను ప్రోత్సహించేవాళ్ళు ఎందుకంటే ఇది నాడు ఉన్న క్రైస్తవ సంఘంలో మనం ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడము ఒకరిని గురించి గొప్పగా చెప్పాలన్న ఉద్దేశము కాదు మన దేవుడు సత్యము కాబట్టి ఆయన యథార్థవంతుడు కాబట్టి మనము నిజముగా ఉన్నదే చెప్పేవాళ్ళం కాబట్టి ఇప్పుడున్న క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి ప్రోత్సాహం లేదు ఇలా మనుషులని వాక్యం చెప్పాలను దేవుని సేవ చేయాలా నీకంటూ ఒక పిలుపు దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు నువ్వు కూడా ఆయన సేవలో ఉండాలా అనేది అలాంటి శిష్యులుగా చేసే విధానము ఇప్పుడున్న వాళ్ళలో లేదు ఎందుకంటే స్వార్థము అంటే లోక మర్యాదలాగా ఒక సినిమా హీరోగా వాళ్ళ కొడుకులు అవ్వడము ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ కొడుకులు అవ్వడం ఒక పాస్టరు పాస్ట్రమ్ వాళ్ళ వారసులే కానీ ఇతరులను తమ కుమారులుగా మార్చుకొని తన అనుకొని వారులను వారసులుగా చేసేది ఇప్పుడున్న తరంలో లేదది కాబట్టి అది దేవుని కృప మా పట్ల ఉంది దేవుని యొక్క ప్రణాళిక మా పట్ల ఉంది దేవుని యొక్క స్థిత్తము మా పట్ల ఉంది కాబట్టి చూడండి ఆ సమయాన్ని బట్టి ఒక సమయాన్ని బట్టి మేము ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాము అలా జాయిన్ అయిన దేవుడు ఏం చేసిండంటే ఈ అన్నవాళ్ళు నన్ను ప్రోత్సహించబట్టి నేను చిన్నగా గ్రూప్ లో వాక్యం చెప్పడం స్టార్ట్ అయింది అనమాట అలా వాక్యం చెప్తున్నప్పుడు ఆసక్తి కలిగింది తర్వాత మేమింకెక్కడన్నా అజీజ్ నగర్ వెళ్ళినా ఇంకెక్కడన్నా వెళ్ళినా చంద్రశేఖరరావు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది ఆయన వాక్యము మాకు సేవ చేయాలన్న ఒక ఆశ ఆ రోజు నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది కోవిడ్ టైంలో ఆయన చెప్పిన వాక్యము మేము కోవిడ్ వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఒక చోటకి వెళ్ళి పరిచర్య చేయపోతే ఆ రోజు ఏమవుతుంది దేవుని ప్రాణాళిక ఒకే ఆత్మ అనే బోధ ఉన్నాక ఆ జీవితం ఆ రోజు తీర్మానించుకున్నాము ఈ రోజు వరకు కూడా దానికే మేము కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఏం అడ్డంకాలు ఉండి ఎందుకంటే అలా మమ్మల్ని మోటివేట్ చేశారు కాబట్టి పరిచర్యకి వెళ్ళకపోయినా ఎక్కడికి వెళ్ళకపోయినా ఏదో మాకు వెలితిగా ఉండడము అదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే అన్న ద్వారానే తర్వాత అన్న చెప్పిన వాక్యాలు నేను చాలా పాటిచ్చినాను నేను బస్సు ట్రావెలింగ్ లో వెళ్ళినప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ రావడము ఆట దగ్గర అట్లా కొంచెం సురుకు సురుకు అన్నప్పుడు ఒకసారి చాలా భయం నేను ఇట్లానే నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాళ్ళతో మాట్లాడేవాన్ని అంటే ఆ రోజు సమర్థవంతమైన వాక్ అని చెప్పినప్పుడు మేము కూడా ప్రతి అవయవాలతో మాట్లాడేవాళ్ళు అలా ఎక్కడికి వెళ్ళినా సమాధానం కలుగును గాక అని చెప్పడము తర్వాత మేము ప్రకటన గ్రంథము కానీ ఎన్నో విషయాలు అన్న ద్వారా నేర్చుకున్నాము అలాగే గ్రూప్లో ఉండి బోధించే ప్రతి ఒక్కరి ద్వారా నేర్చుకున్నాం ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడే దేవుడు అలా ప్రతి ఒక్కరి ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మాకు ఒక బడిలాగా నేను మొదటి నుండి ఈ గ్రూప్లో సాక్ష్యం చెప్పినప్పుడల్లా నేను ఇదే చెప్తాను ఎందుకంటే ఇది ఒక బడిలాగా నాకు నింది కాబట్టి బడిలోనే ఏం చేస్తాము మొదట రాయడం వాళ్ళు నేర్చుకుంటాం అలానే మా సేవా జీవితంలో కూడా ఇక్కడ అలానే మాకు సాధనమైంది అన్నట్టు రాయడము చెప్పడము అలా ఇక్కడ ఎన్నోసార్లు చెప్పడము ఇక్కడ ఎన్నో ప్రాంతాల్లోకి వెళ్ళి ఇట్లా చెప్పడం వల్ల వాక్యాలు కూడా కంఠస్థం అంటే ఎప్పుడు అడిగినా కూడా తిరిగి చెప్పేటట్టు అవి మా మైండ్లో ఉన్నాయి అలా ఈ గ్రూపులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు అవకాశం వచ్చింది మొదటైతే చాలా సార్లు అవకాశం వచ్చినప్పుడు చెప్పినము తర్వాత దేవుని కృపను బట్టి ఇప్పుడు అవకాశాన్ని బట్టి చదువుతున్నాము అలా అన్న మమ్మల్ని ఎందుకంటే ఎవరికి ఆ ఉద్దేశం రాదు ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఇంకొక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పేది వినాలంటే చాలా కష్టం ఇల్లు ఒక రీతిగా ఉంటే ఎందుకంటే దానికి ఎవరు నేర్చుకోరు ఎందుకంటే నేను ఒక దినం ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళిన సేవకుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఏం చెప్తున్నాడు నేను స్టూడెంట్ని కాదు నేను చెప్పేవాడిని కాబట్టి నాకు మెసేజ్ ఇస్తేనే చెప్తున్నాడు అంటే ఆయనలో ఏంది నాకు అన్ని తెలుసు నేను చెప్పేవాడే తప్ప నేను వినేవాడిని కాదు అనే స్వభావం ఆయనలో నేను చూసిన ఆయనతో నేను తరికించిన విభేదించిన ఎందుకంటే అలా మన గ్రూప్లో దేవుని కృప వల్ల అది అన్నలో లేదు గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళలో ఎవరిలో లేదు కాబట్టి వాళ్ళు మనకు అవకాశం ఇవ్వగలుగుతున్నారు చిన్న వాళ్ళైనా సరే లీడింగ్ నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండగలుగుతున్నారంటే ఇది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని బట్టే కాబట్టి అలా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన చంద్రశేఖరవన్నకి నా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే మేము ఎల్లప్పుడూ అన్నకి కృతజ్ఞులై ఉంటాం ఒక్కోసారి నా వాక్యాలు ఇతరులకు బాధించి ఉండొచ్చు నేను వ్యక్తిగతంగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నా ప్రభా నా వాక్యాల ద్వారా ఎందుకంటే ఏ రోజు కూడా నేను వాక్యం చెప్పేటప్పుడు ఒకటే ప్రార్థన నా నోట్లో నుండి వచ్చే ప్రతి మాట నీ మాటే నీ చిత్తమైన బోధైతేనే రావాల తప్ప అది నా నోట్లో నుండి రాకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని బోధిస్తాను కాబట్టి ఒక్కోసారి నా వాక్యం వల్ల ఇతరులు బాధించబడ్డారో కొంతమంది నొచ్చుకొని ఉండొచ్చు కొంతమంది ఇబ్బందిగా మారుండొచ్చు వాళ్ళందరికీ ప్రభువును బట్టి నేను నేనేం సారీ చెప్పట్లేదు ఎందుకంటే ఎవరి మీద మనకు ఎలాంటి ఉద్దేశము కక్షలు కలహాలు మత్సరాలు విభేదాలు ఇవి మనం ఉంటే మనం శరీర సంబంధులం వాక్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోం కాబట్టి అందరితో నాకు మంచిగా సహకారం ఉంది ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా దేవుని కృపను బట్టి అందరితో నేను పరిచయంగా ఉంటాను అందరితో మంచిగా ఉంటాను అలా ఒక కుటుంబం లాగా దేవుడిచ్చాడు ఆ కుటుంబంలో కూడా నేను ఉండడము ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను ధన్యతగా భావిస్తున్నాను అలా కేబీపీఎం గ్రూప్ను నేను ఎప్పుడూ మర్చిపోను ఎందుకంటే ఈ గ్రూప్ అనేది లేకపోతే మేమనే వాళ్ళం అనేవాళ్ళు పరిచర్యలకు వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకంటే అది దేవుని ప్రణాళిక కాబట్టి అది ఒక్కొక్కరి ద్వారా దేవుడు మొదట అలా మనల్ని నడిపిస్తాడు కాబట్టి మా మార్గాన్ని త్రోవను దేవుడు సరళం చేసింది ఇక్కడే మేము శిక్షణ పొందింది ఇక్కడే ప్రోత్సాహం పొందింది ఇక్కడే ఈరోజు మేము బయటికి వెళ్ళి మా గురించి లేదా మాకేమున్నా కానీ చూడండి పునాది అనేది మాకు ఇక్కడే ఉనింది కాబట్టి ఈ పునాది మీదనే మేము కట్టబడిన వాళ్ళము ఈరోజు ఈ కట్టబడిన ఇల్లు ఎంత అద్భుతంగా ఉన్నా చక్కగా ఉన్నా దానికి పునాదులు వేసిన వాళ్ళు చంద్రశేఖర అన్నకి నా హృదయపూర్వక వందనాలు ఆయన బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను ఎందుకంటే ఆయన ద్వారానే మేము ఈ సేవలో మాకు ఆసక్తి రావడము మేము వెళ్ళడము దేవుని కృపను బట్టి అలా మమ్మల్ని ఏమాత్రము అర్హత లేదు మాకు ఎందుకంటే మాకు ఏమీ వాక్యం తెలియదు దేవుని గురించి ఎంత మాత్రం అవగాహన లేదు అలా వాళ్ళ ద్వారా మేము ఈరోజు నేర్చుకొని సేవ చేయగలుగుతున్నామంటే దేవుడు వాళ్ళని మా కొరకు ఒక సాధనం లాగా దేవునికి వందనాలు అలాగే రవి బెదర్కి కూడా నా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే ఆ బ్రదర్ లో ఎంతో ఆశ ఉంది ఆసక్తి ఉంది ఎందుకంటే ఆయన నడిపించాలన్న ఆయన పట్టుదలే ఈ రోజు ఈ గ్రూప్ ఉంది లేకపోతే ఆయనలో ఆసక్తి లేకపోతే ఇది ఎప్పుడో ఆగిపోయేది ఒకనొక టైంలో మేము కూడా రాకూడదన్న ఆలోచనలో మేము వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కానీ ప్రభువును కృపను బట్టి ఆ రవి బ్రదర్లో ఉన్న ఆ ఆశ అది అలానే కంటిన్యూ అవుతుంది ఇలానే కంటిన్యూ అవ్వాలా మేము కూడా దీనికి జాయిన్ అవుతాము ఎప్పుడన్నా పరిచర్యల్లో బయటికి వెళ్ళినప్పుడు కుదరినప్పుడు మేము జాయిన్ అవ్వట్లేదు కానీ మిగతా అనుకూలంగా ఉన్నా మేము ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు మేము జాయిన్ అవుతున్నాము దేవుడు తన దాసుల ద్వారా మా అందరితో మాట్లాడుతున్నారు దానిని బట్టి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా నేను ట్యాంక్స్ చెప్తున్నాను అలాగే మంజులా సిస్టర్ కూడా నేను ట్యాంక్స్ చెప్తున్నాను మొదట ఆమె భయపడింది ఆమె కొంచెము స్పీడ్ స్పీడ్గా ట్యాంక్స్ అన్ ఉండేది కానీ అన్న కూడా ఆమెకు మొదట చాలా ధైర్యాన్ని చెప్పిండు అసలకి ఆమను ఎన్నుకోవడమే చాలా గొప్ప విషయము కానీ అన్నవాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళు సపోర్ట్ చేశారు తర్వాత ఇప్పుడు ఆమెకి ఇంకా మంచిగా అలవాటు అవుతుంది కూడా నేను గ్రూప్ వాక్యం చెప్తాను ఆ మాట రాగలిగిందంటే ఈ గ్రూప్ ఉండబట్టే ఈ గ్రూప్ లో రాబట్టే ఇలా నడిపించడం బట్టే ఆమెకు ఆసక్తి కలిగింది ఎదుటి వారిని చూసి నేర్చుకుంటా తనకు కూడా చెప్పగలగాలన్న ప్రేరేపణ కలిగింది అందను బట్టి మా భార్య కూడా దేవునికి దగ్గరైందంటే కేవలం ఈ గ్రూప్ వల్లనే ఈ ప్రార్థన వల్లనే ఈ ఆరాధన వల్లనే కాబట్టి అందును బట్టి మీ అందరికీ వందనాలు నా ద్వారా ఏమన్నా తండ్రి ఏమన్నా నేను మాట్లాడిన దాంట్లో తప్పగా ఉంటే నన్ను క్షమించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వాదించిన దాకా మీ అందరికీ మరలా వందనాలు ప్రైజ్ లాడ్ అంద థ్యాంక్ యూ అన్న అందరికీ ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికి కూడా ప్రైజ్ లాడ్ అన్న అండ్ కాంగ్రాచులేషన్స్ టు దిలీప్ బెర్ ఇంకా సిస్టర్ పేరు ఇప్పుడే చేసిన నేను మెసేజ్ మంజుల సిస్టర్ దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క పరిచయం ఇప్పటి వరకు ఆయన నామ మహిమార్దమై జరిగించినారు మీరు సో ఆయన ప్రతిఫలమే ఇసుక ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి మీరు పడిన కష్టానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడు అండ్ ఈ అనుభూతిలో ప్రతి ఒక్కరికి ఒక ఫ్రూట్ ఒక ఆశీర్వాదం ఏముంది అంటే అందరము ఒకరిని ఒకరుము అని ఎంచుకొనే ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు ఈ గ్రూప్ లో సో ఆశీర్వాదం అదొక ఆ టైప్ ఆఫ్ ఆశీర్వాదం అది అందరికీ ఉంది కాబట్టి ఇది ఇప్పటి వరకు ప్రభు కృప చేత నడిపించింది అల్లెలు నేను విశ్వసిస్తున్నది ఏంది అంటే అందరు వేసే నామం మహిమార్థమయ్యే సాక్ష్యాలు చెప్పారు అండ్ నాకు అనిపించింది ప్రభు ఆ ఎయిటీన్ హండ్రెడ్ డేస్ అంటే ఇది ఖచ్చితంగా మనుషులకి ఇంపాసిబుల్ ఆసుక్రీస్తు ప్రభు ఒక్కరికే ఇది సాధ్యం ఆయనకి ఏది కూడా అసాధ్యమైంది లేదు లోకంలో ఆ ఇయర్స్ అంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుని చేత ప్రభువే మనందరిని ఇక్కడి వరకు ముఖ్యంగా మీ అందరూ కూడా చాలా ప్రయాసపడి మేము రెగ్యులరే కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా కొద్ది మందిమే ఉండే కానీ ఆయన నామం మహిమార్థమై ఇంతమందిని దేవుడు సన్నిధిలో పోగేసుకొని ఎయిటీన్ హండ్రెడ్ డేస్ మనం నడిపించిండంటే అది ఏసయ వల్లనే సాధ్యం ఆయన నామం మహిమార్థమయ్యే అందరినీ ఇక్కడి వరకు నడిపించుకోండి హలెయ్య ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకొని టైం ప్రకారం మీరు మెయింటైన్ చేసిన విధానము ఏసు ప్రభుకి బహు ఇష్టంగా అనిపించింది కాబట్టి ఆ కూడా ప్రభు సమానంగా చూసినాడు అందరినీ కూడా ఒకరిని ఎక్కువ ఒకరిని ప్రభు చూడలే కాబట్టి ఇక్కడ వరకు ఎయిటీన్ డేస్ ప్రభు నామం మహిమార్థమయ్యే మనందరం నడిపింపబడ్డం ఎన్నో కష్టాలు ఇంపాసిబుల్ అంత సునాయసంగా ఏదో హ్యాపీగా వచ్చిరని అయితే ఇంత దూరం వరకు నడిపింపబడ్డారని అయితే నేను అనట్లేదు ఎన్నో బాధలు ఎన్నో వేదనలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఇరుకులు ప్రభు ప్రతి ఒక్కటి చూసిండు మీరు చేసిన ప్రయాసం ఆన్లైన్ లో మీరు పడ్డ ఇరుకులు ఇబ్బందులు ప్రార్థన నడిపిస్తుంటే సాతాన్ ఎన్నో బాణాలు వేస్తాడు ఫ్యామిలీ కేసు ఉంటాడు ఇంట్లో వాళ్ళ కేసు ఉంటాడు అనారోగ్యం తీస్తుంటాడు ఎందుకు మీటింగ్ నడిపించకుండా ఉండడానికి కానీ ఆ ప్రయాసాన్ని అంతా కూడా మీరు త్యాగం తేగింపు చేసుకొని ఇంత దూరం వరకు మీరు వచ్చినారు కాబట్టి ప్రభు మన మీరందరి మీద మీ అందరి మీద ఆయన కృప ఎండుగున్నదని నా హృదయం తెలియజేస్తుంది హెల్ మీరందరూ కూడా చాలా మంచిగా ఎంకరేజ్మెంట్ అయ్యి ఆ వేసే ఇంకా మహిమపరుస్తూ ఆ బాధ కలిగింది అందరికీ కూడా నడిపించే వాళ్ళకు కూడా వినే వాళ్ళకు కూడా అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అండ్ సంతోషం కలిగింది వేదన కలిగింది కష్టాలు నష్టాలు అన్ని కలిగినాయి కానీ అన్నిట్లో ప్రభువు తోడు నడిపించిండు అందరినీ హలోయ ఆ అందరినీ సమానంగా ప్రేమగానే చూసిండు కాబట్టే ఆయన కృప ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబము ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేసి ఆయన ఆశీర్వాదాలు ఆయన మెండైన దీవెనలు సంపూర్ణంగా పొందుకొని ఇక్కడ వరకే రాగలిగినారు కదా అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అని వాక్యం సెలవుస్తుంది కదా అదేవిధంగా ప్రభు మీ అందరినీ కూడా నడిపిస్తున్నాడు ఆ అందుకే ఇక్కడ వరకు దేవుడు మీ అందరినీ కూడా ఆయన కృపలో భద్రపరచుకొని వచ్చినాడు ఎన్ని బాధలు కలిగిన ఎన్ని వేదనలు కలిగిన ఎన్ని శోధనలు కలిగిన ప్రభువు మట్టుకు మనని విడిచిపెట్టాడు ప్రయాస ప్రతి ఒక్క చేతిని ఆయన పట్టుకుంటాడు ఆయన పట్టుకొని నడిపించిండు ఆయన ఇచ్చిన జ్ఞానమే ఇది ఆయన నామం మహిమార్థమయ్యే ప్రభు మనని నడిపిస్తున్నాడు అలెలుయా ఇంకా మీ అందరు సంపూర్ణతలోకి రావాలి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ పేరు పేరున ఈ ఎంతమంది ఉన్నారో ఎంతమంది వస్తున్నారో నాకు ఐడియా లేదు బట్ ఐ థ్యాంక్స్ ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఇక్కడ వరకు ఎంత నడిపింపబడినో దిలీప్ బ్రదర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ హార్ట్ఫుల్ గా నేను మీకు వందనాలు చెప్తున్నా ఎందుకంటే ఏసో పరిచయ చేస్తున్న కొద్దీ బాధలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఎంతో ఘోరంగా వాడు పెడతా ఉంటాడు కానీ అన్నిట్లో ఉండి విజయాన్నిచ్చే ఆ సంతృప్తి ఎంతో గొప్పది అది ఏసయ నామంకే మహిమక నాలుగుని కాక అమేన్ అండ్ థ్యాంక్ నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను స్తోతం ప్రభా పరిశుధ్ర వేసేయ మీకు వందనాలు ప్రభా మీ నామ మహిమార్థం మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభ దేవా కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ పాదసాన్నిటి ముందు ప్రభు మేము అప్ప మీ చేతులకు అప్ప ఎప్తున్నాం ప్రభా అలేయ దివారాత్రులు ప్రభా వాక్యాన్ని ధ్యానించాలా ఎడతీయక ప్రార్థనలు గడపాలా ప్రభా కేబీపీఎంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు చూడండియా ఓ ప్రభ వాళ్ళ ప్రభ మీరు గుర్తించి దేవలకు తగిన ప్రతి ఫలాన్ని మీరు దయచేయండి మీకోసం త్యాగం చేస్తూ ప్రభ తీర్మానం చేసుకొని రాజా వెనకడుగు చూస్తూ చూడకుండా తెగింపుతో ముందుకెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి శ్రమల శోధనలు ప్రభ మీరు నడిపించి ప్రభా విజయం దయచేయండి ప్రభా మీ నామమ్మ హిమార్థమై ప్రభ కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా అలి వాళ్ళ బిడ్డల భవిష్యత్తులందరినీ ప్రభా మీరు దీవించండి మీ అగ్ని కంచె వేసి మీ కృపలో భద్రపరిచి ఇంకా ముందుకు సాగే ప్రభ ఆత్మాభిషేక్ అని టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ సమానంగా మీరు ఇస్తారని అయ్యా అలెలుయ్యా మీరే కృప చూపిస్తారని ఏసు క్రీస్తున్నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ లాడా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరినైనా మర్చిపోయినా లేకపోతే నా మాటల ద్వారా ఎవరినైనా మిస్టేక్స్ ఉన్నా క్షమించండి అలాగే నాకు ఈ హండ్రెడ్ డేస్ లీడింగ్ సపోర్ట్ చేసినందుకు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజిరాడ్ అందరికీ ప్రభుకే మహిమ కలిగిన దాకా ఇప్పుడు మన చివరిగా మన మధ్యలో ఉన్న నాతాను బ్రదర్ ఫ్యామిలీ సిస్టర్ బ్రదర్ ప్రేజరాల్ సిస్టర్ ప్రేజరాల్ బ్రదర్ ఈ రోజు నుంచి ఈ హండ్రెడ్ డేస్ మంజుల సిస్త నడిపించారు బ్రదర్ రేపటి నుంచి మీరు లీడ్ తీసుకోవాలి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి నేను చివరిగా చెప్తా ఉంటాను ఏంటంటే లీడర్షిప్ అంటే ఒక నాయకుడు అన్నట్టు లీడర్ బలంగా ఉంటేనే లీడర్ కింద ఉన్న వాళ్ళంతా బలంగా ఉంటారు కాబట్టి ఇది ఒక యుద్ధం అని తెలుసు కేబీపీ అంటే ఒక యుద్ధం తెలుసు కాబట్టి మీరు ఒక సైన్యాధిపతి ఈ గ్రూప్ మీరు నడిపించాలా ప్రార్థన కొన్ని ఇబ్బందులు కొన్ని ట్రెస్ వస్తూ ఉంటాయి అయినా సరే వాటిని జయించాలా ప్రార్థన పూర్వకంగా కాబట్టి పత్తికర అనుభవం ఒక దశలో ఎరిటేషన్ వస్తూ ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు కాల్స్ చేయాలా వాళ్ళు స్పందించరు తర్వాత నాకు కుదరదని చెప్తా ఉంటాం ఇవన్నీ మనం చూస్తూ ఎందుకంటే వర్క్ ప్లేస్ ఉంటారు కాబట్టి వాళ్ళన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో సహనంతో మనము ముందుకు వెళ్ళాలని మన ప్రభు కేటా మీకు మనవి కాబట్టి ప్రార్థనలో ఉందండి రేపటి నుంచి దేవుడు ఆ ఇది మీ ప్రభు వల్ల కలిగింది కాబట్టి మీకు అనుగ్రహించబడింది కాబట్టి మీరిద్దరు కలిసి ఐక్యతతోని ఆ సమాధానంతో ఈ ఒక ఈ యొక్క లీడర్షిప్ పోవాలి ప్రభు మయం పరచాలా జాయిన్ చేయండి బ్రదర్ ఆ రీతిగా దేవుడు మీకు ఎట్లా ప్రేరేపణిస్తే అట్లా మీరు నడిపించవచ్చు ఒకే విధంగా నడిపించాలని ఏం లేదు ఏదైనా కొత్తదనంగా ఏదన్నా ఉంటే మీరు నడిపించవచ్చు కాబట్టి అదే ప్రార్థన పూర్వకంగా మీరు వెళ్ళండి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఎందుకంటే దేవుడు లీడర్స్ కి ప్రొటెక్షన్ దేవుడు ఇస్తారు కాబట్టి మనం ఏం చేయాల నడిపించే నాయకుడు సైన్యాధిపతి కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి అది నేను కేబిపిఎం తరఫున అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అందరికి వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి గ్రూప్ తరఫున అందరికి వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడు ఈ ధన్యతను మాకు ఇచ్చినందుకు మరి బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు ప్రభు నడిపించే విధానాన్ని మరి ఆయన చిత్తానుసారంగా నడుచుటకు మీ ప్రార్థనల ద్వారా మరి మనందరం ప్రార్థిస్తూ మరి ఆయన కొరకై మనం పరిగెత్తుటకు దేవిని అడుగుదాం అయితే మరి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నారు మరి అలాగే ఇంతకుముందు నడిపించిన వారికి అందరికీ వందనాలు ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడి నడిపించారు వాళ్ళకు దేవుడు వాళ్ళ కుటుంబాలను వాళ్ళను దీవించిన గాక ఎందుకంటే మాకు కూడా చాలా సార్లు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి ఒకవేళ సమయానికి లేకపోయినా మీరు చెప్పండి బ్రదర్ మీరు చెప్పండి సిస్టర్ అని డబల్ డబల్ మాకు ప్రోత్సాహకరంగా వాళ్ళు అందించారు వాళ్ళ మంచి మనసుతోటి మరి వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించిన అవకాశాన్ని దేవుడు మరి కేబిపిఎం ద్వారా మరి మీ ద్వారా మాకు దేవుడు అనుగ్రహించినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ మీ అందరి కుటుంబాలను దేవుడు మరి తీసుకుందాం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ ఈ ఆరధనలో ఆరాధనలో పాల్గొన్న వాళ్ళని వాళ్ళందరి కుటుంబాలకు రేపటి లీడర్షిప్ తీసుకుంటున్న నతన్లు వారి ఫ్యామిలీ సిస్టర్కి అందరికీ ఈ ఇంతవరకు నడిపించిన ఆ మందుల శిస్త ఫ్యామిలీకి అందరికీ సదాకాలం కలుగునిగాక ఆయన కృప ఆమెన్ ఫేజ్ రాజ్ సిస్టర్ బ్రేదర్స్ అందరికి ఫేజ్ రాజ్ రాజు అందరికి ప్రేజ్ రాజ్ సిస్టర్